ప్రార్థన చేసినాం స్తోత్రం ప్రభా పరిశుద్ధురా గొప్ప దేవ సర్వశక్తివంతుడానికి వర్ణాలేశయ్య అబ్రహామిస్సాకి యాకోపుల గొప్ప దేవ కృపామయడా నీకే స్థుతులు స్తోతలు అర్పించుకుంటున్నాయన గొప్ప దేవ ప్రభా మమ్మల్ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్నారనైనా దివారాతులు మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినం మాకు అనిగిరించడానికి నీకు నీకే కృతజ్ఞత స్థుతులు అర్పించుకున్నమైనా సమస్త ఘనత మహిమ ప్రభావములు మహాతేజస్సు మహేశ్వర్యం మీద యుగంలో నీకే కలుగునుగాక హాలలు నా దేవ నా తండ్రి ఈ యొక్క మధ్య కాలే సమయంలో ప్రభావ మీ యొక్క సన్నిధికి మేము వచ్చినాం ప్రభావ మీరే మాతో మాట్లాడండి మా హృదయాలు సరి చేయని మా జీతాలు సరి చేయండి మీ సంపూర్ణత పరిశుద్ధత్వం నడిపించండి మీరు ఎంతో పరిశుద్ధులు ప్రభావ మీ కూడా పరిశుద్ధంగా జీవించాలనే స్థాయిపండి నూతనమైన మీకు పరిశుధాత్మ అభిషేకం మాకు అందరికీ ఈ ఆరు అంతట్లో మీరు ఆధిపత్యంచి నడిపించండి మీ ఆత్మధర్మం అందరూ నడిపించండి నైనా ఇసు ప్రభ మీరు అక్కడ దినాల్లో ఇగో సమాప్తి చివరి అంచులను ఉంటున్నాం ప్రభావ ప్రతి దశలో ప్రభ నా తండ్రి మేము జాగ్రత్తగా జీవించాలా పరిశుధంగా జీవించాలా నతలే ఇస్తు ప్రభ మరియు విశేషంగానైనా మీకు నీతి సత్యాన్ని అనేకులు ప్రకటించాలా అనేకులను శిష్యులకు చేయాలా బహుభయంకరమైన శ్రమల కాలంలో వింటున్నాం ప్రభావం ఏ రీతిగా జీవించాలా ఎట్లా మేము ముందుకు పోవాలా ప్రభా ఎన్నో విషయాల ప్రభావిత బయలుపరుస్తూ నడిపిస్తున్నారు నీకు అందాలేస్తు ప్రభా ఏటి విషయాలు కూడా మేము చెక్కబడకుండా ప్రభా మీందు విశ్వాసంలో మేము ముందుకు పోవాలా మాకు ఇచ్చిన పని మేము ముందుకు పోవాలా ప్రభా అంటే సేవా జీతంలో మనందరూ నడిపించమని యేసు క్రీస్తు పరిషుద్ధ ఆ మమ్మను ప్రార్థిస్తాం తండ్రి ఆమె శువరాశు రకే ఉ దే ఆసమన్ సమే రసమన్ సమనా పాపర లేనియా దర్దా రోగ నాగారే సా చూనలి పాప సే దీ జా అని దుయా దోగ రోగ నోగో యూ హారే సా యారో యశ్వా దుయా మే బస్ పార్యారాపు దాగ నాగమారే సా బార్య పాప నోగ దాగ నాగ యే అే సా యశు ఆ రకే ఉఠాకర ఆసమే ఆ ర శ్రీక్రిస్త నామం పేరిట మీ అందరికీ నా శుభవందనములు మనం దేవుని వాక్యంలోకి ధ్యానిద్దాం చిన్న ప్రార్థన చేసుకొని మహాపరిషుధుడా మహోన్నతుడా కణికరం గల తండ్రి కృపగలిగిన దేవా జీవం కలిగిన జీవాధిపతి న్యాయాధిపతి అయినా నా తండ్రి నీకు వందనాలు ప్రభా నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు ప్రభా యోగ్యత లేని ప్రభానైనా మాకు ఈ దినం ప్రభా ఈ మధ్యాహ్న కాల నాయన నీతో గడిపే భాగ్యము తండ్రి నీ స్వరం వినబోయే ధన్యత మాకు ఇచ్చిన కాబట్టి తండ్రి నీ స్వరం ద్వారా ప్రభానైనా మేము ఏ రీతిగా జాగ్రత్త ఏ రీతిగా ముందుకు వెళ్ళాలా నడుచుకోవాలా ప్రభానైనా మీరే ప్రభానైనా మీ స్వరం ద్వారా ప్రభ మాకు బయలుపరచమని మీ ఎందు నమ్మిక ఇంచి విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నాను తండ్రి నీకు మొరపెడుతున్నాను తండ్రి మీరే ప్రభా ఆపత్కాలంలో మొరపెడితే ఉత్తరం ఇచ్చే దేవుడవు తండ్రి కాబట్టే ప్రభా మొరపెడుతున్నాను నీ స్వరం వినిపించమని ప్రార్థిస్తూ నరేడైన ఏ పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మీన్ ఫస్ట్ యోహాను నాలుగో అధ్యాయము ఒకటో యోహాను నాలుగో అధ్యాయంలో ఫస్ట్ వచనం చదువుతున్నాను ఒకటో యువాను నాలుగో అధ్యాయము ఫస్ట్ వచనము ప్రియులారా అనేకులైన అపద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి కాబట్టి మనకి దేవుడు ఏం చెప్తుండంటే ఆయన మనల్ని ప్రేమించుండు కాబట్టి మన పట్ల ఆయనకి ప్రేమ కలిగి ఉంది కాబట్టి మనకి దేవుడు చెప్తుండు అనేకులైన అబద్ధ ప్రవక్తలు ఎక్కడికి బయలుదేరిండ్రు లోకంలోనికి బైలు వెళ్ళి ఉన్నారు అంటే వాళ్ళు ఆల్రెడీ మన మధ్యనే ఉన్నారు ఈ అనేకులైన అబద్ధ ప్రవక్తలు ఈ లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక కాబట్టి వాక్యోపదేశము ఎవరైతే బోధిస్తున్నారో మనము ప్రతి ఆత్మను నువ్వేం చేయాలంటే పరిశీలించాలా పరీక్షించాలా ఎందుకంటే మనము ఆ కాలంలో ఆ గడియలో ఉన్నాం ఎందుకంటే ఈ లోకమంతా అబద్ధ బోధకులతో నిండిపోయింది కాబట్టి నువ్వు వాళ్ళ చేతుల్లో చిక్కుకోకుండా ఉండాలంటే నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే నీకేముండాలంటే వివేచన ఉండాలా ఎట్లా నువ్వు వివేచించాలంటే ప్రతి అంటే ప్రతి ఆత్మను నమ్మక అంటున్నాడు అంటే వాక్యం చెప్పేది ఎవరైనా కానీ నువ్వు నమ్మాలా నమ్మాలంటే ముందు నీలో వివేచన ఉండాలా ఇది దేవుడి నుంచి కలిగిన వాక్యమా కాదా ఇది దేవుడి నుంచి స్వరం అవునా కాదా నువ్వు ఎట్లా అది రుబ్బుపరచుకోవాలంటే నీకు పరిశుద్ధాత్ముడి సహాయం ఉంటేనే నీకు దేవుని వాక్యంలో నువ్వు అభివృద్ధి పొంది ఉంటేనే నువ్వు వివేచన కలిగి ఉంటేనే నువ్వు నమ్మవు వివేచించగలవు కానీ ఈ మూడు లేకనే ఈ దినము ఈ సృష్టి అంతా ఇంకా మోసపోతారు మొత్తం సాధ్యమైనంత వాళ్ళ మొత్తం మోసపోతారు ఎందుకంటే ప్రతి ఆత్మను వీళ్ళు నమ్మినారు కాబట్టి అది దేవుని నుంచి వచ్చిన స్వరమా కాదా ఆ ఆత్మలలో ఆ బోధకులను వీళ్ళేం చేస్తున్నారు పరీక్షించట్లేదు వాళ్ళు ఏది చెప్పినా అది నిజమని నమ్మి మోసపోతున్నారు కాబట్టి ఏర్పరచబడిన వాళ్ళందరూ మోసపోతున్నారు నువ్వు మోసపోకూడదు కాబట్టి ఈ దినం తండ్రి మనకేం చెప్తుందంటే ప్రతి ఆత్మను మనం నమ్మొద్దు ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించమంటున్నాడు కాబట్టి నువ్వు పరీక్షించాలంటే ముందు నీకు దేవుని వాక్యం నీలో ఉండాలా లేదా నువ్వు దేవునిలో అభివృద్ధి పొంది ఉండాలా లేదా నువ్వు దేవుని జ్ఞానంలో నువ్వు అభివృద్ధి పొంది ఉండాలా లేదా నీలో వివేచన ఉండాలా లేదా నీలో పరిశుద్ధాత్ముడి సహాయము ఆ అభిషేకం నీకు ఉండాలా లేదా ఇవి లేకపోతే నువ్వు ఎట్లా ప్రతి ఆత్మను అది దేవుని సంబంధమైనదో కావు ఎట్లా పరీక్షించగలవు నా పేరిట అనేక అబద్ధపు క్రీస్తుల లోకంలోకి బయలువెళ్ళిండ్రు సాధ్యమైనంత వాళ్ళు సూచక క్రియలు చేస్తాడని మన తండ్రి చెప్పినప్పుడు నువ్వు సూచక క్రియలను చూసి నమ్ముతావా ఆత్మలు దేవుని నుంచి కలిగినవ నమ్ముతావా కాబట్టి మనము ఈ గడియల్లో ఉన్నాం పొద్దున శాంతమ్మ సిస్టర్ అంటే మా అమ్మగారికి అలా దర్శనం వచ్చిందంట ఆకాశంలో పెద్ద ఘట సర్పం చూస్తుందంట అది పెద్దగా ఉండి ఆకాశం తిరుగుతా ఉందంట ఆమె దర్శనం ఈ రోజు దర్శనం ఆమెకు వచ్చితే నేను పొద్దున వెళ్ళిన వాళ్ళు ఇంటికి చెప్తుంది నేను రికార్డ్ చేసుకున్నా ఆ దర్శనంలో ఆకాశ మండలంలో పెద్ద ఘట చాలా పెద్దగా ఉందంట ఆకాశం మీద అది తిరుగుతుంటే ఆమెకు ఒక స్వరం వినిపిస్తుందంట అబద్ధ ప్ర బయలుదేరింది జాగ్రత్త అని ఆమెకు ఒక స్వరం వినిపిస్తుందంట అలాగే ఆమె సర్పాన్ని చూస్తుందంట అంటే ఎందుకు దేవుడు చూపిస్తున్నాడు అనేకులకు అనేక దర్శనాలను కానీ మనుషులే వాటిని మర్చిపోతున్నారు అంటే ఈ అబద్ధ ప్రవక్తలు వీళ్ళ ఆ ఘట అంటే ఎవరు ఈ అబద్ధ బోధకులే మోసపరుస్తారు ఆది నుంచి వాటి పని మోసపరచడమే కాబట్టి అవని కూడా మోసపరచండు ఆదాముని మోసపరచండు ఎంతో మంది దేవుని ఒకప్పుడు వెలిగింపబడిన వాళ్ళంతా ఇప్పుడు వాళ్ళు బలహీనలు వాళ్ళు మోసపోయిండ్రు కాబట్టి బలహీనలు కాబట్టి మనము దేవునికి అతి దగ్గరగా అతి తక్కువ గడియ ఉంది మనకి కాబట్టి ఇప్పుడు ఇది మోసపోయే కాలం ఈ అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు ఆ యొక్క ఘట సర్పం యొక్క సామ్రాజ్యం మొత్తం లోకమంతా బయలుదేరింది కాబట్టి ఆ ఆత్మలను నువ్వు పరిశీలించాలంటే నీకు దేవుని వాక్యం నీకు సమృద్ధిగా ఉండాలా నీకు పరిశుద్ధాత్ముడి సహాయం ఉండాలా ఇంకొకటంటే నీకు వివేచన ఉండాలా ఆత్మలను నువ్వు వివేచించాలా పరీక్షించాలా ఇవి నువ్వు పరీక్షించకుండా నువ్వు నమ్మినావంటే నువ్వు మోసపోతావు మోసము ఎట్లా వస్తుందో తెలియదు అది మనుషుల రూపకంగానే ఈ సర్పాలు తేల్లంటే నిజంగా సర్పాలు తేలని కాదు మనుషులే ఆ పోలికలో ఉన్నారు ఈ అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలంతా దుష్టుడి సామ్రాజ్యం కాబట్టి వాడు నిన్ను ఆత్మీయంగా కాటేస్తే నువ్వు మోసపోతే నువ్వు నశించిపోతావు కాబట్టి దేవుడు ఎందుకు మనకి చెప్తుందంటే మనము ఆ కాలంకి వచ్చినాం ఆ గడిలోనే ఉన్నాం కాబట్టి ఈ లోకమంతా ఈ అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు బయలుదేరి ఉన్నారు వాళ్ళు మన మధ్యలోనే ఉన్నారు మనం చూస్తూనే ఉన్నాం ఎంతమంది సేవకులు కానీ మనము మాత్రము దేవుడు మనకు చెప్తున్నాడు మన తండ్రి నువ్వు పరీక్షించాలా నువ్వు పరీక్షించుకోకపోతే నువ్వు నమ్మినావంటే నువ్వు నశించిపోతావు ఎందుకంటే నువ్వు మోసపోతే నువ్వు దేవుడి నుంచి తొలగిపోతావు కాబట్టి ఈ దినం ఎంతో మంది దేవుణ్ణి ఏర్పరిచిన వాళ్ళందరూ మోసపోతున్నారు కానీ మనం మోసపోవద్దు మనము ఈ యొక్క అపవాది యొక్క అబద్ధ బోధకుల యొక్క వాళ్ళని మన పాదాలతో మనము అనగదొక్కాలా నువ్వు అనగదొక్కాలా ఈ యొక్క అబద్ధ బోధకులు ఈ యొక్క నీకు దేవుని సహాయం అవసరం నీకు తండ్రి సహాయం లేకపోతే నువ్వు వాటిని ఎదుర్కోలేవు చూడండి ఆయన మనల్ని పరీక్షించు అంటున్నాడు కాబట్టి నువ్వు పరీక్షించాలంటే నువ్వు లేఖనాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించాలా ప్రతి ఆత్మను నువ్వు వివేచించాలా నువ్వు పరిశుద్ధాత్మని పొందుకుంటేనే చెప్పిండు కదా మన తండ్రి పరిశుద్ధాత్మను మీరు పొందితే సర్వసత్యంలోకి నడుస్తారంటే కాబట్టి నువ్వు సర్వసత్యమా కాదా నువ్వు నడవాలంటే నీకు పరిశుద్ధాత్మ అభిషేకం నీకు కావాలా ఈ చివరి గడియల్లో నీకు అది లేకపోతే నువ్వు ఖచ్చితంగా మోసపోతావు మోసపరచడానికి అది ఎవరైనా కావచ్చు నువ్వు ఎన్ని సంవత్సరాల సేవకుడైనా కావచ్చు నువ్వు ఎంత వెలిగింపబడిన వాడివైనా కావచ్చు ను దేవుని యొక్క అభివృద్ధిలో నువ్వు ఎంతగా అయినా ఉండి ఉండొచ్చు కానీ మోసపోవడానికి ఒక నిమిషం చాలు మోసపోవడానికి ఒక క్షణం ఒక గడియ చాలు కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండే కాలం ఇది కాబట్టి మనం మోసపోవద్దు మార్కుసు వార్త పదమూడు అధ్యాయం మార్కుసు వార్త పదమూడు అధ్యాయం ఇరవై ఒకటో చూస్తే ఇదిగో కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడనున్నాడు అదిగో అక్కడనున్నాడని ఎవడైనా నువ్వు మీతో చెప్పిన ఎడల నమ్మకుడి కాబట్టి మన తండ్రి అక్కడున్నాడు ఇక్కడున్నాడని మిమ్మల్ని మోసపరుస్తారు కాబట్టి ఈ దినం చాలా మంది బ్లైండ్ గా వాళ్ళ మైండ్ లో ఈ చర్చీకి వెళ్తే నేను బాగుపడతాను ఈ పాస్ట్ర చేత జయించుకుంటే నేను బాగుపడతాను వాళ్ళు మైండ్ లో అట్లా స్థిరంగా ముద్ర ఒక సీలింగ్ లాగా ఆ సీలింగ్ నుంచి నువ్వు బయటకు రాకపోతే నువ్వు మోసపోతావు ఎందుకు చెప్తున్నానంటే నీకు స్వస్థత నీకు ఆదరణైనా నీకు కృపైనా నీకు కనికరమైనా నువ్వు ఏది కావాలన్నా ఒక యేసు ప్రభు దప్ప నీకు తండ్రి దప్ప నీకు ఎవ్వరు ఇవ్వరు కాబట్టి ఆయన ఎక్కడో లేడు నువ్వు హృదయాన్ని స్వస్థపరుచుకుంటే నీ హృదయం అనే తలుపులు నువ్వు ఆయనని ఆహ్వానిస్తే ఆయన నీ హృదయంలోనే ఉన్నాడు నీలోనే ఉన్నాడు కానీ నువ్వెక్కడెక్కడో ఉన్నావని నువ్వు ప్రయాసపడి వెళ్తున్నావు కానీ మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు ఈ లోకాన్ని జయించేవాడంటే మీలో ఎవరున్నారో మీరు ఆలోచించుకోండి గ్రహించుకోండి మీ ఆత్మలు మీ యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉంది మీరు దేవుని ఆత్మ కలిగి ఉన్నారా ఏ ఆత్మను కలిగి ఉన్నారో మీరు వివేచించుకోకపోతే ఆ యొక్క భ్రమలో నుంచి బయటకు రాకపోతే ఖచ్చితంగా సర్పాలు తేళ్లు అంటే ఈ మోసపోయే కాలం నువ్వు మోసపోతే నువ్వు నశించిపోతారు ఎందుకంటే ఆయన మనకు తండ్రి అతి సమీపంగా ఉన్నాడు కాబట్టి ఆయన బిడ్డలకి చాలా మందికి దర్శనాలుగా రకరకాల వాళ్ళకి చూపిస్తుండయన కాబట్టి మనకు ఆ సర్పము ఆకాశ కనిపించింది కానీ ఒక స్వరం వినిపిస్తుందంట ఇదిగో సర్పము బయలుదేరింది మీరు దేవుణ్ణి కలిగి జాగ్రత్తగా ఉండమని ఆమె స్వరం వింటుందంట ఆ సర్పాన్ని చూస్తుందంట అంటే అంటే ఇక్కడ చూడండి ఒక పక్క అపవాదిని చూపిస్తుండడు తండ్రి ఆమెకి ఒక పక్క ఆమెకి జాగ్రత్త కూడా చెప్తుండు కాబట్టి నువ్వు ఏది కలిగి ఉండాలా నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలా అని ఆత్మీయ స్థితిని ఈ కడవరి కాలంలో చాలా జాగ్రత్తగా కాపాడుకోకపోతే యథావిధిగా లోకస్తుడిలాగా నువ్వు నెమ్మదిగా ఉందని యథావిధిగా అనుకుంటే నీ మీద ఆయన ఉగ్రత ఎప్పుడు వచ్చి పడుతుందో కూడా తెలియదు ఆ యొక్క ఉపద్రవం ఎప్పుడు వచ్చి పడుతుందో కూడా తెలియదు అది పడక ముందే మనం జాగ్రత్త పడాలా చూడండి ఇదిగో క్రీస్తు అక్కడనున్నాడు ఇదిగో ఇక్కడ ఉన్నాడని ఎవడైనాను మీతో చెప్పిన ఎడల నమ్మకుడి ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను మహత్కార్యములను అగపరిచెదరు చూడండి సూచక క్రియలు మహత్ అంటే దుష్టుడు కూడా చేయగలగ చేయగలుగుతాడు కాబట్టి నువ్వు సూచక క్రియలు చూసి నువ్వు నమ్ముతావా మహత్కార్యములు చూసి నమ్ముతావా నువ్వు ఏది చూసి నువ్వు రుజువు పరుచుకుంటావు ఒక్క దేవుని జీవమైన వాక్యం ద్వారానే నువ్వు రుజువు పరుచుకోవాలా నువ్వు ఒక సేవకుడు దగ్గరికి వెళ్ళో లేదా ఒక సంఘం దగ్గరికి వెళ్ళో లేదా కొంతమంది వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే వాళ్ళలో శక్తి ఉంది వాళ్ళలో దేవుని ఆత్మ ఉంది ఇక్కడ దేవుడు ఉన్నాడని నువ్వు అట్లా గుడ్డిగా నమ్మి నువ్వు వెళ్ళినావనుకో నువ్వు మోసపోతావు నువ్వు పరిశీలించాలా ఆ ఆత్మలను ఎట్లా వాళ్ళ ఫలాలను బట్టి నువ్వు పరిశీలించాలా అంటే ఆ ఫలం ఎలా ఉంటుంది ఆ ఫలం అంటే ఏంది అంటే ఈ దేవుని వాక్యమే కాబట్టి మనం రుజువు పరుచుకునేది కేవలము సూచిక క్రియలను చూసి కాదు మహత్కార్యములు చూసి కాదు ఈ దీప ఈ దేవుని స్వరం అంటే ఈ వాక్యమే దీనిని బట్టి నువ్వు రుజువు పరచుకోవాలా ఇది దేవునికి దగ్గరగా ఉందా లేదా వీళ్ళు వీళ్ళు ప్రకటిస్తుంది వాక్యానుసారంగా ఉందా లేదా వీళ్ళు అది చూడాలా కానీ వాళ్ళ సూచిక క్రియలు కాదు ఎందుకంటే చూడండి సాధ్యమైన ఎడల్లా ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకాయి చూడండి ఏర్పరిచిన వాళ్ళని కూడా మోసపరచటకై దుష్టుడు ఏం చేస్తాడంట సూచక క్రియలు మహత్కార్యములు చేస్తాడంట కాబట్టి నువ్వు సూచక క్రియలు చూసి మహత్కార్యములు చూసి నువ్వు మోసపోవద్దు నువ్వు వాక్యమే నీకు ఆయుధము ఈ రెండంచుల ఖడ్గమంటే ఈ దేవుని వాక్యమే ఆయన స్వరమే అది నీ ఆయుధం దానిని నువ్వు ఆ బోధకులలో నువ్వు పరిశీలించాలా పరీక్షించాలంటే ఈ వాక్యం ద్వారానే సూచక క్రియల ద్వారా కాదు మహత్ కార్యముల ద్వారా కాదు ఎందుకంటే చూడండి వాడు ఏరపరిచిన వాళ్ళ దగ్గర కూడా వాడు రుజువు పరుస్తాడు అగపరుచుతాడు అంట వాడు కాబట్టి నువ్వు సూచిక క్రియలు చూసి మహత్ కార్యములు చూసి మోసపోవద్దు ఎందుకంటే మన మన కాలంలో ఇప్పుడు జరుగుతుంది ఇది కాబట్టి ఎంతో మంది మోసపోతున్నారు ఎంతో మంది దేవుని బిడ్డలు కానీ ఒక కాపరిగా ఆయననే వస్తాడు మన దగ్గరికి ఎందుకంటే ఆయన ఆత్మగా మన మధ్యలో ఆ చెరసాలంటే వీళ్ళంతా వీళ్ళ మోసపోయిన వాళ్ళు వీళ్ళంతా కాబట్టి మనం మోసపోకుండా ఉండాలంటే మనము పరీక్షించాలా ఎందుకు అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు నేను చెప్తున్నానంటే చూడండి ఈ దినము ఒకప్పుడు మనతో ఉన్న సేవకులు కూడా ఇప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే చూడండి వాళ్ళ జీవితాల్లో ఎట్లా అయిపోతున్నాయో కాబట్టి వాళ్ళంతా దేవుడి నుంచి తొలగిపోయినారు దేవుడి నుంచి తొలగి వెళ్ళిపోయినామంటే మన పరిస్థితి భయంకరంగా ఉంటది ఎంత దారుణంగా ఉంటదంటే అంత పరిస్థితి దారుణంగా ఉంటుంది కాబట్టి చూడండి సూచక క్రియలను చూసి మహత్కార్యములు చూసి మనం మోసపోవద్దు ఈ జీవమైన వాక్యమే మనకు ఒక రెండంచుల ఖడ్గము ఈ యొక్క వాక్యంలో నువ్వు ఉదక స్నానం చేయబడితేనే ఈ యొక్క వాక్యం నువ్వు సమృద్ధిగా నీ హృదయంలో నీలో ఉంటేనే నువ్వు నువ్వు కాపాడుకోగలవు నీ ఆత్మని లేకపోతే ఇప్పుడు జరగబోతున్న ముందు ముందు రోజుల్లో నువ్వు ఎక్కడో ఒక చోటను ఖచ్చితంగా చిక్కుంటావు నువ్వు చిక్కుకోకుండా ఉండాలంటే ఈ దేవుని వాక్యానికి నీ హృదయంలో చోటిచ్చి నువ్వు దానిలో అభివృద్ధి పొందాలా నీకు మొదట స్థితిలో ఏదైతే విశ్వాసం ఉందో దృఢ విశ్వాసము అది నీకు రెట్టింపైతేనే నువ్వు కాపాడబడతావు అంటే విశ్వాసం కేవలం విశ్వాసము కేవలము వినట ఈ జీవమైన వాక్యము నీలో ఉంటేనే నీలో దృఢమైన విశ్వాసము అభివృద్ధి అవుతుంది కానీ ఈ దినం ఈ వాక్యాన్ని విడిచిపెట్టి మనుషులు యథావిధిగా ఎట్లా ఈ వాక్యము లేకపోతే ఈ రెండంచుల ఖడ్గమును ధరించి ఉండకపోతే ఈ యొక్క సర్వాంగ కవచము నువ్వు కలిగి ఉండకపోతే నువ్వు యొక్క వాక్యంలో ఉదక స్నానం నువ్వు చేయకపోతే ఖచ్చితంగా నువ్వు మోసపోతావు చూడండి మీరు జాగ్రత్తగా ఉండు ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను రెండు సంవత్సరాల కిందటే ఆయన చెప్పిండు మళ్ళీ మనకు జ్ఞాపకం చేస్తుండు ఎందుకు రెండు వేల సంవత్సరాలంటే ఆయనకి సమస్తము వాడు ఆదియు అంతము ఆయననే అల్పయుమెగా ఆయననే చూడండి ఆయన తన అప్పగింపబడే రాత్రి వాళ్ళతో కలిసి భోజనం చేసి మీలో నన్ను ఒకడు అప్పగిస్తాడంటే వాళ్ళంతా భయపడిపోయి దుఃఖంలో ఉన్నారు ఆయనని అప్పగించే యూధా వచ్చి కూడా నేనా కూడా ఆయన అడుగుతున్నారు కానీ మేమెందుకు అప్పజెప్తామని వాళ్ళ దుఃఖంతో బాధపడుతున్నారు కానీ రేపటి గడియలో ఎవడ అప్పజెప్తాడో కూడా ఆయనకు తెలుసు చూడండి ఎందుకు ఆయన ఆ టైంలో చెప్పిండు ఎందుకంటే మనము దేవుడు మనకి ఆయన ప్రతిదీ నెరవేరే టైంలో మన వాక్యాలు బోధకలు మనం ప్రకటించే వాక్యాలు కూడా మారిపోతూ ఉంటాయి ఎందుకు మారిపోతాయంటే మనము ఆ గడియకు వచ్చిన దాన్ని బట్టే దేవుడు మనతో మాట్లాడతాడు ఇప్పుడు ఆయన ఉగ్రత రాబోతుంది నీ మీదకి ఆయన ఉగ్రత రాబోతున్నప్పుడు నువ్వు కాపాడుకోవాలంటే దానికి నువ్వు ఈ దేవుని వాక్యము కలిగి ఉండాల చెప్పండి మనము ఆయన వాక్యానికి చోటు ఇవ్వకుండా మనం ఎంత ప్రయాసపడితే ఈ ఉగ్రత నుంచి నువ్వు ఎట్లా కాపాడుకుంటావు ఈ అబద్ధ బోధకుల నుంచి నువ్వు ఎట్లా కాపాడుకుంటారు కాబట్టి నువ్వు అభివృద్ధి పొందాలా దేవుని వాళ్ళ నీ దృఢ విశ్వాసము రెట్టింపబితేనే ఈ కాలంలో నువ్వు నిలబడగలవు లేదు నేను యథావిధిగానే ఉన్నానని నువ్వు అనుకుంటే ఆ యొక్క ఉపద్రవం ఒక్కసారిగా నీ మీద పడితే నీ పరిస్థితి ఏంది ఆ బండ వచ్చి నీ మీద పడితే నీ పరిస్థితి ఏంది చూడండి మత్తైసు వార్త ఇరవై అధ్యాయము మత్తైసు వార్త ఇరవై అధ్యాయము పదకొండో వచ్చినాం చూడండి అనేకులైన అబద్ధ వచ్చి పలువురిని మోసపరిచెదరు చూడండి అనేకులంట అంటే ఎంతమంది చూడండి ఆ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు అంటే ఆయన ఏర్పరచుకున్న బిడ్డలందరినీ మోసపరుస్తాడు ఆయన ఏర్పరచుకున్న బిడ్డలే కదా ఆదాము అవ్వ చూడండి అక్కడ రెండు ఆయన మాటలు ఏం చెప్పిండు ఈ ఫలం తినొద్దని చెప్పిండు వీడొచ్చి ఏం చెప్పిండు చూడండి ఏం చెప్పిండు వీడు అపవాది వచ్చి ఏం చెప్పిండు ఈ ఫలం మీరు తినొచ్చని చెప్పిండు చూడండి రెండు మాటలకి కాబట్టి వాక్యం ప్రకటించే దేవుని బిడ్డలు కాదు ఉన్న సంఘాలంతా దేవుని సత్యంలో ప్రకటిస్తున్న సంఘాలు కాదు ప్రతి మనిషి వాక్యం ప్రకటించినంత మాత్రం వాళ్ళ దేవుని ఆత్మ ఉన్నట్టు కాదు చూడండి అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచదరు అంటే నువ్వు మోసపోకుండా ఉండాలా ఆ ఆత్మను నువ్వు పరిశీలించాలంటే నువ్వు ఎట్లా పరీక్షించగలవు కాబట్టే పరిశుద్ధాత్ముడి సహాయం నీకు కావాలా నువ్వు అనుకున్న ఇంకా భ్రమంలో ఉంటే నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను నేను ఇరవై నాలుగు ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తున్నాను నేను ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తున్నాను నేను దేవునికి దగ్గరగానే ఉన్నాను కానీ నువ్వు ప్రార్థిస్తున్నావు నువ్వు అసలు నీ హృదయము శుద్ధి ఉందా లేదా ను హృదయానికి స్వస్థత నిచ్చుకున్నావా లేదా నీ ఆత్మీయ స్థితి స్వస్థత పడిందా లేదా ఇవి నువ్వు చూసుకోకుండా ఎంత ప్రార్థిస్తే చూడండి అనేకులు ప్రార్థిస్తూ ఉన్నారు చూడండి ప్రభువా ప్రభు ప్రార్థిస్తున్నారు కానీ ఈ మన దేవుని వాక్యం చూడండి ఎక్కడ ఉందంటే మత్తవార్త పదిహేను అధ్యయంలో ఎందు వచ్చింది ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నదంట కాబట్టి ఈరోజు నీ పరిస్థితి ఎట్లా ఉంది నువ్వు కూడా ప్రార్థిస్తున్నావు నువ్వు వాక్యం ప్రకటిస్తున్నావు నువ్వు ఉన్నావు అసలు నీ హృదయం దేవునికి దగ్గరగా ఉందా లేదా ఇది నువ్వు రుజువు పరుచుకోవాలా దేవుని ఎదుట నీ హృదయానికి స్వస్థత లేకపోతే నువ్వు ఆయనను కలిగి ఉండలేవు నువ్వు ప్రార్థించినా నువ్వు మొరపెట్టినా అది దేవుని ఎద్దకు పోదు ఎందుకంటే నీ హృదయానికే స్వస్థత లేదు కానీ ఎంతోమంది చూడండి వాళ్ళ హృదయ పరిస్థితి ఎట్లా ఉంది కాఠిన్యంతో ఉందా ఎట్లా ఉంది కానీ మనమైతే చూడండి అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారు చల్లారును చూడండి అక్రమం తర్వాత ఇరవై నాలుగో వచ్చినాము క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యంలో కనపరచలేదు ఇదిగో నేను ముందుగా నీతో చెప్పి ఉన్నాను ఇదిగో ఎవరైనాను అరణ్యంలో ఉన్నాడని చూడండి నువ్వు దేవుని వాక్యంలో ఉదక స్నానం నువ్వు చేయబడాలా నువ్వు దృఢ విశ్వాసం నువ్వు అభివృద్ధి పొందుకోవాలా నీ ఆత్మీయ స్థితి మారాలా నువ్వు వాక్యాన్ని ప్రకటిస్తే నీలో అభివృద్ధి కనపరచాలా చూడండి ఇవన్నీ నీలో ఇవన్నీ నీలో కనబడితేనే నువ్వు ఆయనని కలిగి ఉన్నట్టు లేదంటే నీలో అభివృద్ధి లేనట్టే నువ్వు ఎక్కడున్నా గొంగలి పురుగులాగానే ఉన్నావు కానీ ఒక సీతాకు చిలుకలాగా రెక్కలు వచ్చి ఎగిరే వాళ్ళలాగా లేవు ఈ దినం ఎవరూ లేరు ఇప్పుడు గొంగలి దాని రూపాంతరము అది సృష్టించినప్పుడు అది ఒక గొంగలి నుంచి సీతాకు ఒక బటర్ఫ్లై ఆ బటర్ఫ్లై రెక్కలు వచ్చినప్పుడు అది ఎక్కడికి పోవాలంటే అక్కడికి ఎగురుతా పోతది కానీ నీ ఆత్మీయ స్థితి ఎట్లా ఉంది గొంగలి పురుగులాగానే ఉంది కాబట్టే కదా ఎక్కడ చూస్తే అనేకుల శిష్యులు ఎక్కడ చేసినరు ఎక్కడ శిష్యులు ఉన్నారు అంతా చేసి పడేస్తే లాక్ చేసి పడేసినారు అట్లా మనుషుల చేతుల్లో చిక్కబడిపోయి మోసపోతున్నారు కాబట్టే మనము దేవునికి దగ్గరగా ఉన్నాం ఎందుకంటే ఇట్లా చిక్కిపోతే దేవుని వాక్యమే లేకపోతే ఆయన మాటలే హృదయంలో లేకపోతే పాపము భయంకరంగా విస్తరించిపోతుంది భ్రష్టత్వం వస్తుంది కాబట్టే మనుషులు ఈరోజు ఈ దినము ఇట్లా విచ్చలవిడిగా జీవిస్తున్నారు ఇష్టానుసారమైన ఆచారాలు పద్ధతులు పెట్టుకొని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బోధించుకుంటూ ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళకి జీవిస్తే ఆయనకి ఉగ్రత ఆయన కోపము పుట్టదా ఆయన చెప్పింది ఒకటి జరుగుతుందొకటి కానీ ఆయన మనల్ని ప్రేమించిండు కాబట్టే మనకు చెప్తున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం జాగ్రత్త సమయం ఇది కాబట్టి చూడండి ఆయన ముందుగానే మీతో చెప్పి ఉన్నాను కాబట్టి నువ్వు ఆత్మీయ స్థితిలో నువ్వు ఎట్లా ఉన్నావు నువ్వు వాక్యం ప్రకటిస్తే రెండు మూడు సంవత్సరాల పది ఏళ్ళ కిందట నువ్వు ఎట్లా చెప్తున్నావు ఇప్పుడు అంటే ఈ పదేళ్లలో నువ్వు అభివృద్ధి పొందలేదు దేవుడి నుంచి నీ స్థితి టెన్ ఉంటే నువ్వు టెన్ లోనే ఉండిపోతున్నావు నీలో అభివృద్ధి రాలేదు నీలో ఆయన హీలింగ్ గిఫ్ట్స్ ఏమీ లేవు కానీ నువ్వు ప్రార్థిస్తున్నావు కానీ నీ హృదయం ఆయనకు దగ్గరగా లేదు ఆయన హృదయం దగ్గర వాళ్ళతోనే ఆయన ఆయన ఉంటాడు నీ హృదయం ఆయనకి దగ్గరగా లేకపోతే చూడండి ఆయన ఎట్లా కలిగి ఉంటావు అయన నీ వశమ ఎట్లా అవుతాడు నీ హృదయం ఆయనకి దగ్గరగా లేకపోతే కానీ ఈ గనులంట ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుస్తారు నువ్వు పాటలు పాడతావు వాక్యం చెప్తావు దేవుని ప్రార్థనకి వెళ్తావు చేస్తావు కానీ నీ హృదయం మాత్రం ఆయనకి దగ్గరగా లేదు ఆయనకి నీ దగ్గరగా లేకపోతే నువ్వు ఆయన వశము ఎట్లా అవుతావు నువ్వు కాబట్టి ఆయన నీ వశం అవ్వాలంటే నీ హృదయం ఆయనకి దగ్గర అవ్వాలా ఆ హృదయం పరిశుద్ధపడాల కానీ మనుషులు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు ప్రార్థనలు చేస్తున్నారు కానీ ప్రతిదీ వాళ్ళ హృదయాలు ఇవాళ హృదయాలు ఈగపోతే పాపము హృదయంలోనే ఉంటది పాపమే నీలో ఉంది కానీ నువ్వు మాత్రము నీ హృదయమే పాపంతో నింపుకొని నీ పెదవులతో మాత్రం నువ్వు ప్రార్థన చేస్తున్నావు వాక్యాన్ని ప్రకటిస్తున్నావు కానీ నువ్వు వాక్యాన్ని ప్రకటిస్తే నువ్వు ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే నువ్వు నువ్వు నీకు తీర్పు ఎట్లా ఉంటుందంటే యాకోబు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో ఫస్ట్ వచ్చి మేము ఏం చెప్తుందంటే నా సహోదరులారా బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి ఎందుకు మీకు కఠినమైన తీర్పు ఉంటుంది అంటే చూడండి మీరు బోధించే వాళ్ళు అంటే మీరు ఒక కాపరులు మీకు గొరెలు ఉంటే ఆ గొర్రెలను కాయాల్సిన మీరు ఆ గొర్రెలని ఇప్పుడు బోధకులు ఈ దేవుని సువార్త ప్రకటించే వీళ్ళంతా సత్యాన్ని ప్రకటించక వాళ్ళు ఎంతమందిని మోసపరుస్తున్నారు ఎంతమంది ఈ దిన మోసంతో నిండి ఉన్నారు కాబట్టి వీళ్ళకి కఠినమైన తీర్పు ఉంటుందంట ఎవరికి వాక్యోపదేశం చేసే వాళ్ళకి ఎందుకు నీ హృదయాన్ని నువ్వు స్వస్థపరచుకోలేదు నువ్వు దేవునికి విధేయత కలిగి లేవు యథార్థంగా భయభక్తులు కలిగి నీలో దేవునికి సంబంధించిన ఒక ఆజ్ఞ కూడా నువ్వు నెరవేర్చట్లేదు కానీ నువ్వు మాత్రం దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నావు కానీ నువ్వు ప్రకటించే బోధకుడు అయిన నీవు కఠినమైన తీర్పు నీకుంటుంది ఆయన ఎదుట కఠినమైన తీర్పు నీకుంటది కాబట్టి కఠినమైన తీర్పు ఎందుకుంటుందంటే నువ్వు అబద్ధాన్ని అబద్ధపు మాటలు నువ్వు చెప్తున్నావు నువ్వు దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి జీవం గల విడిచిపెట్టి అబద్ధప మాటలు చెప్తూ నువ్వు కల్పనా వాక్యాలు చెప్తూ నువ్వు ఇష్టానుసారంగా నువ్వు వాక్యాన్ని ఉపదేశించి నువ్వు ప్రకటిస్తున్న వాక్యము నువ్వు పాటించకుండా నువ్వు ఒక వేషధారకుడిగా ఉండి నీలో ప్రేమ లేదు నీలో సమాధానం లేదు ఎదుటివారికి నువ్వు సహాయపడే జాలి మనసు లేదు నీలో కరుణ లేదు నీలో వినయం లేదు నీలో ఏమీ లేదు నువ్వు వాక్యాన్ని ప్రకటిస్తే నువ్వు వేషధారకుడువా కాదా కాబట్టి నీకు కఠినమైన తీర్పు కానీ చూడండి బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండు అనేక విషయంలో మనమందరం తప్పిపోవచ్చున్నాము ఎవడైనా నువ్వు తప్పిన ఎడలా అట్టివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనం అందించుకున్న శక్తి గలవాడుగా చూడండి మాట ఎందు తప్పిన ఎడల దేవుని మాటలే కదా ఈ వాక్యము ఆయన పలికిన పదాలే కదా ఈ వాక్యము ఈ ప్రవక్తలు వీళ్ళంతా ఎట్లా రాసిండ్రు ఆయన సహాయం ఆయననే కదా కానీ ఆ మాటలలో నీ హృదయంలో నుంచి నువ్వు తప్పిపోతే నువ్వు లోపము ఉందా లేదా నీలో లోపం ఏంది నువ్వు పాపి దేవుని మాట అంటే ఏంది ఆయన వాక్యాన్ని అతిక్రమించడమే పాపం వలన వచ్చే జీతం ఏంది మరణము కాబట్టి ఆ మాటలేను నువ్వు ఈ హృదయంలో పెట్టుకోకుండా నువ్వు తప్పిపోతే ను లోపం లేనివాడివా కాదా చూడండి కాబట్టి ను లోపం లేనివాడివి ను నువ్వు ఒక వేషధారకుడివే కానీ నువ్వు ఒక గొర్రె లాంటి ఒక చూడండి గొనం ఇప్పుడు మళ్ళీ మత్తైసు వార్త అధ్యాయము మత్తైసు వార్త ఏడో అధ్యాయము పదిహేను వచ్చినాం చూడండి అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త వారు గొర్రెల చర్మంలో వేసుకొని మీ యొద్దకు వత్తురు గొరెళ్ళంటే మన ప్రభు కూడా గొర్రె మన ప్రభు వదకదేబడిన గొర్రె పిల్ల ఆయన కాబట్టి ఆ మరణం ద్వారా ఆయన రక్తం ద్వారా విమోచించబడిన మనము కాబట్టి వీళ్ళు ఎట్లా వస్తారంట గొర్రెలు గొర్రె చర్మం వేసుకొని వస్తారంట అంటే చూడడానికి గొర్రెలాగానే ఉంటది కానీ అది గొర్రె కాదు అంటే చెప్పడానికి దేవుని వాక్యమే అందులో దేవుని ఉండదు చూడండి పైకి మంచి వాళ్ళలాగానే ఉంటారు దేవుని పట్ల భయం కలిగిన వాళ్ళలాగానే ఉంటారు కానీ వాళ్ళ హృదయం ఎట్లా ఉంటది చూడండి అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త వారు గొర్రెల చర్మములు వేసుకొని వాళ్ళు గొర్రెల చర్మములు వేసుకొని గొర్రెల చర్మము అంటే గొర్రెలాగా వస్తారు అంటే ఓ రీతిగా మన ప్రభు కూడా గొర్రెనే కాబట్టి ఆయనలాగానే ఉన్నాము అని ఎందుకు వస్తున్నారంటే ఆ రూపకంగా ఉంటేనే నువ్వు నమ్ముతావు కదా ఇది గొర్రే ఇది సింహం సింహమే అది అది అపవాదే కానీ అది రూపం ఎట్లా వస్తుంది గొర్రెలాగా వస్తుంది కాబట్టి ఇది గొర్రె చూడంగానే నువ్వేమనుకుంటావు ఓ రీతిగా చూస్తే సింహము అపవాదికి సాదృశ్యము గొర్రె మన ప్రభువు మన తండ్రికి సాదృశ్యము కానీ ఈ సింహం ఏం చేస్తుంది గొర్రె చర్మంలాగా వస్తుంది అంటే నువ్వు గొర్రె అనుకుంటే ఓ ఇది దేవుడే అని నువ్వు నమ్మడానికి నిన్ను మోసపరచడానికి కాబట్టి చూడండి గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు కానీ వాళ్ళ హృదయం లోపల ఎట్లా ఉంటుందంట క్రూరమైన తోడేళ్ళు చూడండి గొర్రెలాగా ఉంది చూడడానికి రూపము కానీ హృదయం ఎట్లా ఉంది తోడేళ్ళు అంట వాళ్ళు వాళ్ళ లోపల హృదయం ఎట్లా ఉంది నువ్వు వాక్యం చదువుతున్నావు కానీ నీ హృదయం ఎట్లా ఉంది ఈరోజు తోడేళ్ళు లాగాని ఎక్కడ ఉంది నీలో ప్రేమ నువ్వు వేషధారకుడివే కదా నువ్వు ఒక అబద్ధికుడివే కదా నువ్వు ఒక మోసగాడివే కదా వాక్యాన్ని ప్రకటిస్తున్న నువ్వు మనము ఆ సారంగా జీవించకుండా ఆ వాక్య మనం ప్రవర్తించకుండా జీవించకుండా నడుచుకోకుండా కానీ మనము బోధిస్తున్నాము కానీ మన హృదయంలో ద్వేషం నింపుకునున్నాం గర్వం నింపుకుంది మాట్లాడితే అన్ని అబద్ధపు మాటలే స్వార్థంతో ఉంది ధనాపేక్ష ఉంది దురాశ కలిగి ఉంది కానీ వాక్యాన్ని బోధిస్తున్నావు అంటే చూడండి బోధకులైన మీకు ఎందుకు కఠినమైన తీర్పు ఉంటుందంటే ఆ కఠినమైన తీర్పు ఎవరికి ఉంటుంది ఈ గొర్రె చర్మం వేసుకొని వచ్చిన మనుషులకి అంటే దేవుణ్ణి నమ్ముకొని వచ్చిన మనుషులకి ఉంటుంది కఠినమైన తీర్పు అంటే వాళ్ళు తోడేళ్లే కదా కాబట్టి అట్లాంటి తోడేళ్ళు ఉన్నాయి కానీ నువ్వు ఎట్లా కాపాడుకోగలుగుతావు ఆ తోడేళ్ల నుంచి అవి చూడడానికి నీతోనే ఉన్నాయి గొర్రెలు గొర్రెలాగానే ఉంది అన్ని గొర్రెల్లో వచ్చింది అది కూడా వంద గొర్రెలు ఉన్నాయి ఒక గొర్రెలు వచ్చింది అదేమో సింహంలాగా వచ్చింది కానీ అది గొర్రెలు అనుకుని వంద గొర్రెలు ఉంటే అది ఒక్కసారిగా సింహంలాగా అన్ని ఒక్క మింగేస్తుంది చూడండి నువ్వు కూడా మింగపోతావు ఎందుకు ఆ గొర్రెను నువ్వు పరీక్షించకపోతే ఆ సింహాన్ని గొర్రె రూపంలో ఉన్న తోడేల్ని నువ్వు కనిపెట్టుకోక లేకపోతే దాన్ని నువ్వు నమ్మినవనుకో ఆ గొర్రె వెంటను వెళ్ళినవనుకో టక్కన మింగేస్తుంది అందుకే అపవాది గర్జించ సింహం వల్లే వాడు మింగుదామని ఎదుగుతున్నాడు కాబట్టి వాడు నిన్ను మింగకుండా ఉండాలంటే నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకం ఆయన చెప్పింది ఎందుకు అంత్య దినములలో మనుషులందరి మీద పరిశుద్ధాత్మను కుమ్మరిస్తా ఉన్నాడు దాసులైనా ఎవరైనా ఎందుకు కుమ్మరిస్తానంటే ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటేనే ఈ తోడేల నుంచి నువ్వు కాపాడుకోగలవు లేకపోతే నువ్వు కాపాడుకోలేవు నీ అంతస్తులు కాదు నువ్వు అనుకోవచ్చు నేను దేవునికి దగ్గరగానే ఉన్నానని ఎప్పుడు మోసపోయినావో నువ్వు కూడా తెలియదు నువ్వు వాక్యం చెప్తున్నావు ప్రార్థన చేస్తున్నావు ఉంటున్నావు అసలు నువ్వు దేవునికి ఆయన హృదయం నీ హృదయం అసలు ఆయన ఉన్నాడో లేడో నీకు తెలియదు నువ్వు అనుకోవచ్చు నేను ప్రార్థన చేస్తున్నానని నువ్వు ఎక్కడ మోసపోయినావో దేని వల్ల మోసపోయినావో వాడు శోధిస్తానికి వచ్చినప్పుడు ఎక్కడ చిక్కినావో ప్రభువుని కూడా బోధి శోధించండి వాడు కొండ మీదుగా తీసుకెళ్ళి ఆయన రొట్టెలని నిన్ను దేన్ని చూపించి మోసపో చూడు నీ ఉద్యోగాన్ని చూసి నిన్ను మోసపరిచిండో నీ ఇంటిని చూసి మోసపరిచిండో నువ్వు లేదంటే నీ ధనము చూసి మోసపరిచిండో దేన్ని చూసి నువ్వు మోసపోయినవో వాడికి చిక్కినవో దేవుడి నుంచి దూరం అయినవో ఈ అంత్య ఆయన కడవరి కాలంలో అయినా నువ్వు మోసపోయిన దాని నుంచి నువ్వు చక్కని వెనుకి తిరగకపోతే వాడి వాడి నుంచి నువ్వు విడిపించుకోకపోతే మన పరిస్థితి దారుణంగా ఉంటుంది ఎందుకంటే గొరెలలాగానే ఉన్నారు వాక్యం ప్రకటిస్తూనే ఉన్నారు కానీ వాళ్ళు తోడేళ్ళు చూడ్డానికి గొర్రె చర్మం ఉంది కానీ తోడేల రూపం వాళ్ళది కానీ ఆ తోడేల హృదయాన్ని మన మన ఎందుకు దేవుడు నేను చెప్తున్నానంటే హృదయ అంతరంగములను పరిశోధించేది మన తండ్రి ఒక్కడే ఆయన సహాయకుడిగా నువ్వు నువ్వు కూడా హృదయ అంతరంగము చూడగలవు వాళ్ళ హృదయ అంతరంగమును చూస్తే నీకు తోడేలు కనిపిస్తుంది అందుకు పరిశుద్ధాత్మడి సహాయం నీకు కావాలా వాళ్ళ హృదయ అంతరంగాలు నువ్వు పరిశోధించాలంటే ఒక్క పరిశుద్ధాత్మడి సహాయంతోనే లేకపోతే నువ్వు హృదయ అంతరంగము పరిశోధించలేవు నువ్వు నమ్ముతావు ను నమ్మినావంటే మోసపోతావు చూడండి ఏర్పరచబడిన వారికి సైతము మోసపరుస్తున్నాడు కానీ నువ్వు మోసపోకుండా ఉండాలంటే నువ్వు కూడా ను పరిశీలించాలా ప్రతి ఒక్క హృదయ అంతరంగము నువ్వు పరిశోధించాలా అది నీకు అసాధ్యము కానీ నా తండ్రికి సమస్తము సాధ్యమే ఆ సాధ్యము చేయగలిగే తండ్రి నువ్వు కానీ నీ వశము చేసుకుంటేనే ఆయన నీ వశం అయితేనే కనిపెట్టగలవు తోడేలని లేదంటే మోసపోతావు చూడండి రెండో పేతులు రాసిన పత్రిక రెండో పేత్రకు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో ఒకటో వచ్చినాం చూడండి మరియు అబద్ధ ప్రజలలో ఉంటిరి అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందరు వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనచ్చు నాశనకరమగు భిన్నభిప్రాయాలను రహస్యముగా బోధించుదురు బోధకులమైన మనము ఎందుకు కఠినమైన తీర్పు పొందుతామంటే ఎందుకు దేవుడు ఆ ప్రవచనం ఆకోబ భక్తుడు ఎందుకు చెప్పాలంటే చూడండి నువ్వు మోసపోయి ఈ అబద్ధ బోధకుల చేతిలో ఈ అబద్ధ ప్రవక్తల చేతిలో చిక్కి నువ్వు మోసపోయి మోసపోయిన మాటలు వచ్చి నువ్వు కానీ బోధిస్తే నువ్వు అనేకులను మోసపరుస్తావు అంటే నీ మోసం ఎంత మందిని మోసపరుస్తుంది కాబట్టే నువ్వు కఠినమైన తీర్పు చూడండి నువ్వు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక అబద్ధ ప్రవక్త దగ్గర మోసపోయి నువ్వు వచ్చి ఆ మోసపు మాటలు నువ్వు ఎంత మోసపరుస్తున్నావు వాళ్ళు ఎంతమందిని మోసపరుస్తున్నారు మీ అందరికీ ఎందుకు కఠినమైన తీర్పు ఉంటుందంటే మీరు అందరినీ మోసపరుస్తున్నారు అయన ఏర్పరిచిన బిడ్డలందరినీ మోసపరుస్తున్నారు నీకు పరిశుద్ధాత్మడి సహాయం నువ్వు పొందుకోలేదు ఆయన యొక్క వాక్యంలో నువ్వు ఉదక స్నానం చేయబడలేదు ఆయన రెండంచులకు అడ్గం నువ్వు పట్టుకోలేదు ఆయనకు విధేయత కలిగి జీవించలేదు భయంతోను జీవించలేదు నువ్వు ఇష్టానుసారంగా నువ్వు మతపరంగా జీవించి నువ్వు జీవించిన దానిని నువ్వేం చేస్తున్నావు మొత్తానికి ట్రాన్స్ఫర్ చేస్తున్నావు నీ స్పిరిట్ని కాబట్టి నీ వల్ల అంతమంది మోసపోతే ఆ మోసపరిచిన నువ్వు ఒక వంచకుడివి నీకు కఠినమైన తీర్పు ఉండదా కాబట్టి మనం ఎట్లా ఉన్నాము మన మనం మోసపోయి బోధిస్తున్నామా మన జీవితం ఎట్లా ఉంది మనం ఎక్కడ చిక్కుతున్నాము మనల్ని కూడా మన ఆత్మలు నువ్వు పరిశీలించుకోవాలా పరీక్షించుకొని నువ్వు బోధించాలా నీ ఇష్టానుసారంగా నువ్వు కల్పించుకొని కల్పన మాటలు మీరు బోధిస్తే మీకు తండ్రి ఎదుట కఠినమైన తీర్పు వీళ్ళు చూడండి ప్రజలతోనే ఉన్నారు మనతోనే ఉన్నారు గొర్రెలం మనమే కాబట్టి ఈ గొర్రెలు కూడా మనతోనే ఉంది కానీ తోడేలది చూడండి అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉందరు వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించు వీళ్ళు దేవుని వాక్యం కూడా విడిచిపెట్టిండ్రు జీవం దేవుని ఆయన వాక్యాన్ని విడిచిపెట్టి తమకు తామే శీఘ్రంగా నాశనం కలుగు చేసుకొని ఆయన వాక్యాన్ని విడిచిపెడితే నువ్వు పాపి నువ్వు మోసపోతే చూడండి నీకు మరణం వస్తే చూడండి నీకు నాశనమే కదా నీకు నువ్వు నాశనం కలుగు చేసుకుంటున్నావు మళ్ళీ వీళ్ళేం చేస్తున్నారో చూడండి నాశనకరమకు భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధిస్తున్నారు వీళ్ళు నాశనం అనేకులను నాశనం చేస్తున్నారు ఎట్లా భిన్నాభిప్రాయాలు రహస్యంగా బోధించి నాశనకరమైన దేవుని వాక్యాన్ని బోధించట్లా చూడండి మన తండ్రి ఆయన ప్రేమేమో ఆయన రక్తంలో మనలందరినీ కడిగించి మనలందరినీ ఆ ఆశీర్వాదానికి వారసులాగా మనల్ని పెట్టుకొడు ఆ యొక్క రాజ్యానికి నిన్న ఒక హక్కుదారుడిగా పెట్టుకొండు ఆయన సింహాసనం ఆయన కిరీటం కొరకు నిన్ను పెట్టుకున్నాడు ఆయన నిన్ రక్షించుకుంటే ఆయన ప్రేమ అట్లా ఉంటే వీడు చూడండి ఎంత మందిని మోసపరుస్తున్నాడు వాడికే నాశనం ఉంది కానీ ఆ నాశనం అందరికి కావాలా చూడండి దేవుని ప్రేమకి దుష్టుడి ప్రేమకి ఎంత తేడా ఆయన ఆయన కీడు అనుభవించి మనకి మేలు చేసిండు వీడు కీడు అనుభవి వీడు చూడండి ఎట్లా జీవిస్తున్నాడు వీడు కీడు చేసి అందరికీ కీడే చేస్తున్నాడు వాడు నాశనం అవుతాడని తెలుసు కానీ అందరినీ నాశనం చేయాలా నేను అందరినీ మోసపరచాలా ఎందుకంటే చూడండి అలాంటి గడిల్లో మనం ఉన్నాం అలాంటి కాలంలో ఉన్నాం చూడండి మరియు అనేకులు వారి పోకిరి శ్రేష్టలను అనుసరించి నడుచుదరు కాబట్టి ఈ అబద్ధ బోధకులను అనుసరించి అనేకులు నడుస్తారంట వారిని నడుతూ వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అన్నాడు మన తండ్రి కాబట్టి ఆయన మార్గంలో లేవన్నట్టు ఆయన సత్యం నీలో లేనన్నట్టు కాబట్టి చూడండి దూషింపబడుతుంది వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు వాళ్ళలో ఎక్కడ అధిక లోబులలు కల్పనా వాక్యాలు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయడు దేవదూతలు పాపం చేస్తేనే ఆయన ఒక బిలములకు త్రోసి వాళ్ళనికి తీర్పుకు పెట్టిండు చూడండి దేవదూతలు పాపం చేస్తేనే నువ్వు పాపం చేస్తే నీకు తీర్పు అందుకే బోధకులమైన మనము కఠినమైన తీర్పు ఎందుకు పొందుతామంటే చూడండి దేవదూతలను తీర్పులో పెట్టిండు ఆయన నీ పరిస్థితి కఠినమైన తీర్పు ఉంటుంది మోసాన్ని ఆశ్రయించి అందరినీ మోసపరుస్తున్నావా నీకు కఠినమైన తీర్పు చూడండి ఈ తోడేళ్ళకి కఠినమైన తీర్పు అక్క తోడేళ్ళు ఆయన అగ్నిగంధకంలో వీళ్ళంతా పడవేయబడిపోతారు ఈ తోడేళ్ళు నీ పరిస్థితి నా పరిస్థితి మన పరిస్థితి ఏంది కాబట్టి మోసపోవడానికి ఒక నిమిషము చాలు ఒక గడియ చాలు నీ నీ సామ్రాజ్యం పోవడానికి ఎంతమంది మోసపోలేదు దేవుని ఏర్పరిచిన దేవదూతలే మోసపోయిండ్రు చూడండి మనం మోసపోకుండా ఉండాలంటే అంతరంగములను పరిశోధించాలా పరీక్షించాలా ఆత్మలను నువ్వు పరీక్షించకుండా నువ్వు నమ్మినావంటే నువ్వు మోసపోతావు మనం ఇప్పుడు ఒకటో తిమోతికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము చూడండి ఒకటో తిమూతికి రాసిన పత్రిక నాలుగు అధ్యాయంలో ఫోటో వచ్చినము అయితే కడవరి దినములలో కొందరు అపర్దికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల ఎందును దయ్యముల బోధ ఎందును లక్ష్యం విశ్వాస భ్రష్టు లగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు కడవరి దినములంటే మనం ఉంది ఇప్పుడు కడవరి కాలమే దేవుని చివర అంచులో ఉన్న మనము వేషధారణ వేషధారణే కదా గొర రూపం అది కానీ చూడడానికి ఎట్లా ఉంది ఆ రూపము తోడేళ్ల రూపము చూడండి మంచిగా వాక్యమే చెబుతున్నారు హృదయం ఎట్లా ఉంది తోడేళ్ల రూపం అది ఎట్లా తోడేల రూపం తెలుస్తుంది అంటే చూడండి గొర్రె రూపం చర్ చర్మం గొర్రెపు చర్మమే అది అంటే చేతిలో దేవుని వాక్యం ఉంటుంది పరిశుద్ధుల్లాగానే నీ ఎదుట ఉంటాడు మంచి వాళ్ళలాగానే నీకు చెప్తున్నట్టు ఉంటాడు కానీ ఎట్లా ఉన్నాడు తోడేళ్లాగా ఉన్నాడు నిన్ను మింగేస్తాడు అంటే నీ ఆత్మీయ స్థితిని పోగొడతాడు నిన్ను మోసపరిస్తే మోసపోతే నువ్వు మింగినట్టా కాదా కాబట్టి చూడండి మనము ఎందుకు దేవుని హృదయ అంతరంగంలోనూ పరిశుద్ధాత్మడి సహాయకము వివేచన దేవుని వాక్యంలో నువ్వు దృఢంగా నువ్వు విశ్వాసంలో నువ్వు అభివృద్ధి పొందక లేకపోతే చూడు మోసపరుచు ఆత్మల ఎందును దయ్యముల బోధ ఎందును కాబట్టి వేషధారకులాగా ఉన్న మనం మోసపోయి మనము ఆశ్రయించి లక్ష్యముచ్చినామంటే వాళ్ళు దయ్యముల బోధ అది కల్పనా వాక్యాలంటే దయ్యాలే దేవుడు లేకపోతే హృదయంలో దయ్యమే ఉంటది దేవుని సత్యం లేకపోతే దేవుని దయ్యమే ఉంటది కాబట్టి దయ్యాల బోధము బోధ ఎందు ఈ విశ్వాస భ్రష్టు లగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు కాబట్టి విశ్వాసం పోతది దేవుని వాక్యం లేకపోతే ఆయన సత్యము ఆయన మార్గంలో లేకపోతే ఆయన నిన్ను దూషింపకూడవే కదా కాబట్టి ఆయన సత్య మార్గంలో లేకపోతే ఆయన జీవం ఎట్లా ఉంటది నీలో నేనే మార్గమును సత్యమును జీవమును అంటే నువ్వు సత్య మార్గంలో లేకుండా ఆయన జీవం అంటే ఆయన నీ వశం ఎట్లా అవుతాడు కాబట్టే వీళ్ళు నన్ను ఘనపరుస్తురు కానీ వీళ్ళ హృదయములు నాకు దగ్గరగా లేవు ఎందుకంటే చెప్పండ్రు కదా అనేకులు నా పేరిట వచ్చి ప్రభువా ప్రభువా అని ప్రార్థిస్తారని కాబట్టి మనము చాలా జాగ్రత్త పడాలా చాలా మెలుకు గులిగి ఉండాలా నువ్వు విశ్వాసంలో రెట్టింపుగా నువ్వు అభివృద్ధి పొందాలా నువ్వు రెట్టింపుగా నువ్వు అభివృద్ధి పొందకపోతే చూడండి బోధకులైన వాళ్ళకి ఎంత కఠినమైన తీర్పు నువ్వు మోసపోయి నువ్వు అనేకులను మోసపరుస్తుంటే నీకు కఠినమైన తీర్పు చూడండి రెండో తిమోతికి రాసిన పత్రికలు ఏం చదువుతుండడు రెండో తిమోతికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో మూడో వచ్చిన ఎందుకనగా చూడండి మనుషులు ఎట్లా జీవిస్తారో చో ఇక్కడ దేవుడు చెప్తుంటూ ఎందుకనగా జనులు ఇత బోధను సహింపక దేవుని సత్యము ఆయన హెచ్చరికను కూడా సహించలేరు ఆయన గద్దింపును కూడా సహించలేరు ఆయన శిక్షను కూడా గద్దించలేరు కానీ ఇత దేవుని సత్యాన్ని వీళ్ళు సహించలేక చూడండి దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని కాబట్టి ఇలాంటి గుంపులో మనం లేవు కానీ ఈరోజు క్రైస్తవం మొత్తం అట్లానే ఉంది నాలుగు మాటలు కఠినంగా చెప్తే రాడు లేదంటే దేవుని వాక్యము సరిగా చూడండి ఈ రోజు మనుషులే సేవకులను ఏర్పరచుకున్నారంట ఎంత పాపము దారుణం అది ఆయన ఏర్పరచుకోవాలా కానీ మనుషులే వాళ్ళకి కావాల్సిన బోధకులని ఏర్పరచుకున్నారంట అంటే వాళ్ళు ఎట్లా చెప్తే ఆ బోధకుడు అట్లా అదే దేవుని చెప్పింది అదే దేవుడు ఎందుకు ఆయనకు ఉగ్రత ఈ రోజు ఎందుకు అల్లాడిపోతున్నారు కోవిడ్ వల్ల అన్నిటి వల్లంటే ఇట్లా మీరు జీవిస్తే మిమ్మల్ని ఏర్పరచుకున్న ఆయనకి కోపము రాదా ఇస్రాయల్ ప్రజలకి ఎంత మేలు చేసినా ఆ సర్పాలు వాళ్ళని ఆయన అప్పజెప్పిండా లేదా ఎందుకు చూడండి మోసే చెప్పినా వాళ్ళు వినకుండా ఎట్లా పడితే అట్లా కాబట్టి ఆయనకి కోపం వచ్చింది ఆయన ఉగ్రత వచ్చి వాళ్ళ మీద పడింది ఈ దినం మన మీద పడింది కానీ మళ్ళీ మనకి అవకాశం ఇచ్చిండు తండ్రి కానీ ఇంకా కొన్ని నెలలు పోతేనో కొన్ని చూడండి కొన్ని నెలలు కావచ్చు కొన్ని గంటలు కావచ్చు కొన్ని వారాలు కావచ్చు సంవత్సరాలు అయితే నేను చెప్పను కానీ కొన్ని నెలలు గంటలే ఇవి కానీ పోయినాయి అనుకో నువ్వు ఇప్పుడు కూడా నీ హృదయానికి స్వస్థత నిచ్చుకోకుండా నువ్వు ఇంకా నువ్వు లోకమంతా నెమ్మదిగా ఉందన్నట్టు నువ్వు యథావిధిగా జీవిస్తూ నీ ఇష్టానుసారంగా దేవుని వాక్యానికి కూడా చోటివ్వకుండా ఆయన పట్ల విధేయత లేకుండా నువ్వు జీవిస్తే ఈసారి ఆయన ఉగ్రత మాత్రం నువ్వు ఖచ్చితంగా ఆహుతి అయిపోతారు ఆయన అగ్ని ఎందుకు అవుతామంటే ఆయన చెప్పి చెప్పి వినుల అందుకే సుదమ్మ గుమరల పట్లని ఆయన భస్మం చేసిండు ఆయన భస్మం చేసిండు మనలో ఈ దినము మనమేంది మన హృదయం శుద్ధి లేకపోతే నువ్వు కూడా ఒక పట్టణమే నీ హృదయం అంటే ఒక పట్టణమే కదా కాబట్టి నీ హృదయం అనే పట్టణము పరిశుద్ధ స్థలములాగా ఉంటే నువ్వు కాపాడబడతావు అన్నట్టు లేదు నీ హృదయమనే పట్టణము ఎట్లా ఉంటే నువ్వు సుదమ గుమరలాగా పట్టణం కాబట్టి నీకు భస్మం నువ్వు భస్మం నిన్ను ఎవ్వరు తండ్రి కూడా కాపాడలేడు ఎందుకంటే ఆయన చెబుతున్నప్పుడు కూడా మనం సరి చేసుకోలే ఎందుకంటే చివరి గడియలో ఇక సమయం లేనప్పుడు ఆయన చెప్పిండు వాళ్ళతో మంచిగా సంతోషంగా ఉన్నప్పుడు భోజనమైన పిమ్మట మీలో నన్ను చెప్తాడని అప్పుడు దాకా సంతోషంగా ఉన్న వాళ్ళు ఒక్కసారిగా దుఃఖ క్రాంతులు అయ్యిండు వాళ్ళని దుఃఖపరచాలని ఆయన చెప్పింది ఆ గడి క్షణం వచ్చింది కాబట్టి వాళ్ళకి దుఃఖమైనా చెప్పాలి అంతకుముందు ఎప్పుడు వాళ్ళకి ఆయన అంటే సమయం స్థితులను బట్టి కాలములను బట్టి ప్రభు మనతో మాట్లాడతాడు కాబట్టి ఇప్పుడు మనము ఆయన అప్ప చెప్పే గడియలకు ఎట్లా దగ్గర అయ్యిండో ఎందుకు వాళ్ళకి అట్లా చెప్పిండో ఇప్పుడు కూడా మనం ఆయన ఆయన రాకడికి దగ్గరగా ఉన్నాం కాబట్టి మనకు దేవుడు చెప్తుండు కాబట్టి చూడండి సత్యమునకు చెవి నీయక కల్పనా వైపు తిరుగు కాలము వచ్చును కాబట్టి కల్పనా కథలే కదా అధిక లోబులు భిన్నాభిప్రాయాలు రహస్యం వాళ్ళకే నాశనము కునికి నిద్రపోదు వాళ్ళని ఆశ్రయిస్తే వాళ్ళని నువ్వు వెంబడించి సత్య మార్గాన్ని నువ్వు దూషిస్తుంటే నీకు నీ పరిస్థితి ఏంది నా పరిస్థితి ఏంది మన పరిస్థితి ఏంది కాబట్టి మనకి దేవుడు వీళ్ళు ఇట్లా జీవిస్తే కానీ ఆయన ఏర్పరచుకున్న బిడ్డలకి దేవుడు ఒక్కటే మాట చెప్తాడు ఒకటో తిమోతి నాలుగో అధ్యాయంలో రెండో వచనం వాక్యమును ప్రకటించము సమయమందును ఆ సమయమందును ప్రాయాసపడుము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించము ఖండించము గద్దించుము బుద్ధి చెప్పుము కాబట్టి ఆయన ఏర్పరిచిన బిడ్డలకు పరిశుద్ధత కలిగి జీవించిన బిడ్డలకి మీరు సమయం అంటే నువ్వు ఎల్ల వేళలా చూడండి నీకు సమయం దొరికినప్పుడల్లా నువ్వేం చేయాలా నువ్వు ప్రయాస పడాలా వాక్యాన్ని ప్రకటించడానికి అంతేగాని వాక్యం చెప్పమంటే నువ్వు ఐక విచారాల పెట్టుకొని నేను చెప్పను నువ్వు అంటే చూడండి ఆయన నీ ఎదుట నేను చాలా అబ్జర్వ్ చేసుకుంటే నాకు అనిపించేది ఈ దినం నేనే ఎందుకు చెప్పాల అంటే ఈ దినం ఆయన పిలుపు నీ పట్ల ఉంది నువ్వు బోధించాలని ఆ పిలుపు నీ దగ్గరకు వచ్చేళ్ళకి నీ వ్యక్తిగత విషయాల వల్ల నువ్వు తప్పిపోతున్నావు చూడండి ఆయన చిత్తము లేంది ఆయన ఆజ్ఞ లేని తల వెంట్రుక కూడా రాలదన్నప్పుడు ఈ దినం నువ్వు వాక్యాన్ని ప్రకటించే అవకాశం నీకు వచ్చినప్పుడు నువ్వు ఎట్లా మనం తప్పిపోతున్నావు తప్పిపోవద్దు నువ్వు ప్రార్థించు నువ్వు మర్రపెట్టు నీ చిత్తము ఈ రోజు నేను జరుగు వాక్యాన్ని ప్రకటిస్తాను ప్రభావ ఎన్ని ఆటంకాలు వచ్చినా నువ్వే వాటి నుంచి నేను ప్రకటి అనే ప్రయాసంతో నువ్వు ప్రార్థిస్తే నువ్వు ప్రకటించలేవా నువ్వు ప్రయాసమే పడలేదు నీళ్ళ ప్రయాసం లేదు కాబట్టే కదా నువ్వు దూరం అయిపోతున్నావు ఇవి నీకు శాశ్వతం కాదు నువ్వు దేవునికి తండ్రికి అతి దగ్గరగా జీవిస్తున్నావు నువ్వు అతి దగ్గరగా ఆయనతో ఉన్నావు ఇప్పుడన్నా మనం ప్రయాస పడాలా ఎందుకు ఈ అబద్ధ ఈ అబద్ధ చేతుల్లో చిక్కబడిన ఆ గొరెలను మనం కాపాడాలా మనం కాపరులము మన తండ్రి కాపరి ఆయన కుమారుడివి కదా నువ్వు నేను మనము ఆయన కుమారులు కుమార్తెలు మనం కూడా కాపరులే కాబట్టి గొర్రెలను కాయాలా చెదిరిపోయి ఉన్నాయి లాక్ అయిపోయి ఉన్నాయి కొన్ని కొంతమంది వ్యక్తుల చేతుల్లో సంఖ్యలుగా కంచంలో చిక్కుకొని ఉన్నాయి నువ్వు వెళ్ళి ఆ కంచెలతో ఆ యొక్క కంచెలు ఆ సంఖ్యలను నువ్వు బద్దలు చేసి ఆ గొర్రెలు వెళ్ళిపోవాలా మన సేవ అదే ఆ గొర్రెలు ఎవరైతే ఆ కాపర్లు చుట్టు కంచె వేసి తాళం వేసినరో ఆ తాళాలు మనం విరగొట్టాలా అప్పుడు ఆ గొర్రెలు వెళ్ళిపోతాయి అలా వెళ్ళాలంటే నీలో ప్రయాసం ఉండాలా లేదా ఆయన ఏం చెప్తుడు సమయమందును ఆ సమయం కాబట్టి సమయము ఆ సమయం అందు సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించి ఖండించము గద్దించము బుద్ధి చెప్పము అని చెప్తుడు బుద్ధి చెప్పాలా గద్దించాలా ఇవన్నీ మన సహాయకుడు మన తండ్రి మన ప్రభు ఆయన సహాయం తీసుకుంటే నీతో నడిచేది ఆయననే ఆ చెరసాలే కదా అవి ఆ గొర్రెలు ఆ గొర్రెలకు తాళం వేసి లాక్ చేసిన వాళ్ళంతా వాళ్ళ చరసాలతో సంఖ్యలతో చిక్కున్న కాడికి నువ్వు పోతున్నావు దాన్ని పగలగొట్టడానికి కానీ ఆత్మగా నీతో ఆయన నడుస్తాడు ఆ చరసాల దగ్గరికి వెళ్తుంది నువ్వు కాదు నువ్వు కలిపించుకొని నేను ఇట్లా ప్లాన్ చేసుకొని వెళ్తే అక్కడ కార్యం జరగదు ఆయన నడిపిస్తేనే కార్యం జరుగుతుంది కాబట్టి ఆయన ఆత్మ నీతో నడిచినప్పుడు ఆ చెరసాల దగ్గరికి నువ్వు వెళ్తే ఆ సంఖ్యలు కూడా కూలిపోతాయి కాబట్టి ఆ గొర్రెలు కాపాడబ అప్పుడు దాకా బందీలు గొర్రెలై వాళ్ళ చేతుల్లో బందీలుగా అయిపోయిన గొర్రెలు అంటే దేవుని ఏర్పరిచిన బిడ్డలు ఈ దినం అట్లా సంఖ్యలతో ఉన్నారు ఇప్పుడు వెళ్ళి నువ్వు ఆ సంఖ్యలు వాళ్ళ నుంచి ఆ గొరెలను ఆ ఆ కంచె నుంచి నువ్వు విడుదల ఇవ్వాలా ఇవ్వాలంటే నువ్వు ఎంత ప్రయాస నీకు ఉన్న దృఢ విశ్వాసము నువ్వు మొదటి నుంచి కలిగిన విశ్వాసాన్ని నువ్వు అభివృద్ధి పొందుకోవాలా లేదా వివేచన కలిగి ఉండాలా లేదా ఆత్మను పరీక్షించాలా లేదా పరిశుద్ధాత్మని సహాయం నీకు ఉండాలా లేదా ఇవి లేకుండా నువ్వు యుద్ధానికి ఎట్లా వెళ్తావు ఆయన సర్వాంగ కవచమును ధరించకుండా ఆయన వాక్యములను నువ్వు ఉదక స్నానం చేయబడకుండా నువ్వు ఎట్లా వాళ్ళని జయించగలుగుతావు కాబట్టి మనము జాగ్రత్త కలిగి ఉండాలా ఎందుకంటే మనము దేవుని రాకడికి అతి సమీపంగా ఉన్నాం కాబట్టి రకరకాల వాళ్ళకి దేవుడు తండ్రి దర్శనాలు చూపిస్తుండడు సర్పాలను తేళ్లను ఎందుకంటే వాళ్ళని జ్ఞాపకం చేస్తుండు వాళ్ళు కూడా ఆయన ఏర్పరిచిన పిలుపులో ఆ సిస్టర్ కూడా మా అమ్మ కూడా ఒకప్పుడు మంచి సేవ చేసింది కాబట్టి ఆమె పట్ల ప్రేమ ఉంది కాబట్టే సర్పమును చూపించుండు బహుశా సర్పముకు దగ్గరగా ఉంది కాబట్టి కానీ ఒక స్వరం వింటుంది కదా ఆ సర్పం రాబోతుంది జాగ్రత్త పడండి ఆ స్వరం మన ప్రభువే కాబట్టి ఆమెను కాపాడుకుంటుండు ఆ సర్పం నుంచి నువ్వు బయటకు రావాలంటే అంటే చూడండి దేవుడు ఎంతగా ప్రేమించుండు ఆయన బిడ్డలని కాబట్టే ఈ కోవిడ్ కాలంలో మనం సురక్షితంగా క్షేమంగా ఉండగలుగుతున్నాం మన ఎదుట వెయ్యి మంది కూలిపోలేదా ఎంతమంది కూలిపోలేదు చూడండి ఎన్ని ఊరిలు రాలేదు ఎన్ని ఫస్ట్ వేవ్ అని సెకండ్ వేవ్ అని కానీ నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు నువ్వు క్షేమంగా ఉన్నావు నీ కుటుంబము నువ్వు నీ బిడ్డలు నువ్వు ఇంత సురక్షితంగా కాపాడుతున్నావు ఆయన కృపతోనే నువ్వు కాపాడబడుతున్నావు కాబట్టి ఆయన ప్రొటెక్ట్ చేసుకుంటుండవు నిన్ను కానీ నువ్వేం చేయాలా కృతజ్ఞత కలిగి జీవించాలా అంటే నువ్వు ప్రయాస పడాలా ఆ సమయమందు నువ్వు వాక్యాన్ని ప్రకటించాలా నీ ప్రాయాసం అది కలిగి ఉండాలా నువ్వు రక్షణ పొంది ఉగ్రత నుంచి కాపాడబడి నువ్వు కాపాడుకుంటే కాదు ఆ ఉగ్రతకి పాత్రులయ్యే వాళ్ళందరినీ నువ్వు కాపాడాలా అంటే ఈ వాక్యాన్ని నువ్వు ప్రకటిస్తేనే వాళ్ళ హృదయాలకు స్వస్థత వస్తుంది వాళ్ళకున్న ఆత్మీయ స్థితి గుడ్డితనం నుంచి స్వస్థత వస్తుంది అన్ని పొంది ఉండమన్నాడు అంటే నువ్వు వెళ్ళి ప్రార్థిస్తే నువ్వు వెళ్ళి వాళ్ళకి వాక్యాన్ని ప్రకటిస్తే వాళ్ళ నేత్రాలకి నీ నుంచి స్వస్థత వస్తుంది ఆయన ఆత్మగా నీతో నడుస్తున్నాడు కాబట్టి నువ్వు కాపాడాలా మనం మనం ప్రయాసపడాలా వాక్యాన్ని ప్రకటించడానికి సమయము ఆ సమయం కాదు ఎప్పుడైనా ఒంటి గంటకైనా మనం పోవాలా అన్ని విడిచిపెట్టి మన పిలుపు అదే కదా కాదు నేను అన్ని చేసుకుంటానంటే నువ్వు ఐక విచారాల్లో కొట్టుమిట్టాడుతున్నావు నువ్వు పనికిరావు ఆయనకి ఆయన సేవకి ఎందుకంటే నీళ్ళు అభివృద్ధి లేదు విశ్వాసం లేదు ఆయన పిలిచినప్పుడు ఏలియా వెళ్ళిండు శక్తి నుంచి ప్రయాసం ఉందన్నప్పుడు చూడండి వాళ్ళంతా ప్రయాసపడి నెరవేర్చిండ్రు నువ్వు నెరవేర్చాలంటే నువ్వు విశ్వాసంలో అభివృద్ధి పొందాలా వాక్యంలో నువ్వు ఉదక స్నానం చేయాలా చూడండి ఒక్క వచనం చెప్పి నేను క్లోజ్ చేస్తాను రెండో పేతను మూడో అధ్యాయంలో పదియోడ వచనం ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కాబట్టి మన ప్రభు మనకు చెప్పిండు కాబట్టి మీరు ముందుగా తెలిసి ఉన్నారు మీరు నీతి విరోధ నీతి విరోధుల తప్పు బోధ తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి చూడండి నువ్వు స్థిరంగా ఉన్నావు నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలా మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా చూడండి విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి నీతి విరోధులు తప్పు బోధ తొలగింపబడి ఎంతో నీతి విరోధులు క్రీస్తు విరోది అంటే ఎవడు ఆయన వాక్యాన్ని ఒప్పుకొనని ఆయన విరోధి ఆయనని అంగీకరించని ఆయన విరోధి ఆయనని నమ్మని ఆయన విరోధి కాబట్టి అలాంటి విరోధుల తప్పు బోధ తొలగింపబడిపోయినారు అట్లాంటి వాళ్ళు ఉన్నారు కానీ మనకేం చెబుతుందంటే మీకు కలిగిన స్థిర మనస్సును ఏది స్థిర మనస్సు అంటే ఇప్పుడు నువ్వు గలిగి ఉన్న ఆయన వాక్యాన్ని విడిచి పడిపోకుండా కాచుకోవాలా జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలా నీ స్థిర మనస్సు అంటే నీ హృదయాన్ని స్వస్థత జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోవాలా పడి పడిపోకుండా కాచుకొని ఉండు చూడండి కాబట్టి మనమైతే సమయము ఆ సమయం మనం ఎప్పుడైనా వాక్యాన్ని ప్రకటించడానికి మనం బయలుదేరాలా ఎందుకంటే ఆ సంఖ్యలలో బందీలైన వాళ్ళ దగ్గరికి మన ప్రభువే మనల్ని నడిపిస్తాడు ఆయనే సహాయకుడు మోషేతో నడిచిన దేవుడు ఆయన ఈ దినం మోహశతో తోడయ్యన్న దేవుడు యహోస్వతో తోడయ్యున్న దేవుడు అదే జీవం కలిగిన దేవుడు ఈ దినం మనకి తోడయ్యున్నాడు అది నమ్మితే నీ సమస్తము సాధ్యమే ఆ నమ్మకం మోసకి తోడైన దేవుడు యహోస్వకి తోడైన దేవుడు నాతో ఉన్నాడని నువ్వు నమ్మాలా అనుమానించకుండా నీళ్ళు అది ఎట్లా కలుగుతుందంటే కేవలం ఆయన జీవమైన వాక్యం నీళ్ళు ఉంటేనే నువ్వు చేయగలవన్నట్టు వాక్యమే లేకపోతే విశ్వాసం ఉండదు విశ్వాసమే లేకపోతే నిరీక్షణ ఉండదు భయం ఉంటది చూడండి ఆయన పట్ల నీతి ఉండదు ఎందుకు ఆయనే నీతిమంతుడు ఆయన తప్ప ఎవడలేడు నీతిమంతుడు కాబట్టి ఆయన వాక్యం అంటే ఆయననే కదా ఆయన నువ్వు కలిగి ఉంటే నువ్వు నీతిమంతుడు కాబట్టి ఈ వాక్యాన్ని నిర్లక్ష్య మనం ఉంటే ఖచ్చితంగా ఈ అబద్ధ మనం మోసపోతాము కాబట్టి మనం మోసపోకుండా ఎల్ల మనం ప్రాయసపడి వాక్యాన్ని ప్రకటించి మనం యొక్క ఉదక స్నానం చేయాలా వాక్యంలో పరిశుద్ధుడా మహోన్నతుడా ఏ నీకు వందనాలు తండ్రి నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు ప్రభా అవును ప్రభా తండ్రి ఈ కడవరి కాలంలో దయ్యాల బోధలను లక్ష్యమించినారు ప్రభా విశ్వాస భ్రష్టులగినారు ప్రభా తండ్రి కాబట్టే ప్రభా నాయన ఈ దినము ఈ సృష్టి అంతా నాయనా తండ్రి నీ సత్యానికి చోటు లేదు ప్రభ కల్పనా వాక్యాలతో వెళ్ళిపోయినారు ప్రభ అల్లరితో కూడిన ఆటపాటలు పోకిరి శ్రేష్టలు మతపరమైన జీవితం ఆచారబద్ధకమైన జీవితం నాయనా తండ్రి రాజుల్లాగా నాయన నాయన ఉన్నారు ప్రభా బోధకులు ఎందుకంటే రాజు ఎట్లయితే జనాల్ని బానిసలు చేసుకుండో ఆయన ఈ దినమున ఆయన ప్రభా కొంతమంది బోధకులు ఎంతోమంది నువ్వు ఏర్పరిచిన బిడ్డలందరినీ వాళ్ళ బందీలుగా పెట్టుకున్నారు ప్రభా కానీ నువ్వు ఒక యాజకుడుగా మమ్మల్ందరినీ యాజకులను చేసినావు మమ్మల్ని రాజులు చేసినావు కానీ వీళ్ళు మాత్రము అబద్ధాన్ని ఆశ్రయించి మోసపోయి అందరినీ మోసపరుస్తున్నారు కానీ వీళ్ళకి మీరు చెప్పినారు ప్రభా కఠినమైన తీర్పు కాబట్టి ప్రభా అట్లా కఠినమైన తీర్పు వాళ్ళు కలిగకుండా వీళ్ళు కూడా ప్రభా నాయన తండ్రి నాయన నీ వాక్యానికి చోటించి నాయనని యొక్క ఆత్మను వీళ్ళు పొందుకోవాలా వాళ్ళ స్థితి గతులను వాలా వాళ్ళ హృదయాలను స్వస్థపరచుకోవాలా వాళ్ళ యొక్క అంతరంగ పురుషుని బలపరుచుకోవాలా ఆ యొక్క మిల్కీ శాత అలాగే ప్రభా జ్ఞానంలో నీ యొక్క బుద్ధిలో వివేనలో వీళ్ళు అభివృద్ధి పొందాలా కాబట్టి ప్రభా మేము ప్రయాస పడాలా ప్రభ ఆ వాక్యాన్ని సమయము ఆ సమయమందు బోధించడానికి గద్దించడానికి ఖండించడానికి హెచ్చరించడానికి కాబట్టి ప్రభ ఎక్కడ మోసపరిచే ఆత్మలందు మేము లక్ష్యం ఉంచకుండా ప్రతి ఆత్మను నమ్మకుండా ప్రభా నాయన వాళ్ళ హృదయ అంతరంగములను పరిశోధించాలా కానీ దానికి మీ సహాయం మాకు కావాలా సహాయకుడు నీవే ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడివి నీవు నమ్మదగిన దేవుడవి పర్వతాలు మునిగిన కొండలు మునిగిన నాయన నువ్వు మమ్మల్ని దేవుడవి కాబట్టి మాకు సహాయకుడి నీవే కాబట్టి నీ సహాయం మా అనుగ్రహించమని ఈ ఆరాధనలో పాల్పొందిన ప్రతి ఒక్కరిని ప్రభా నాయన నేను వందనాలు చెప్తూ నాయన నీ స్వరం ద్వారా వినిపించినందుకు నీకు వేలాది కోట్లాది కృతజ్ఞత సస్తులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి నజరేడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ స్తోత్రం ప్రభా పరిశుధర ఏసయ మీకు వందనాలైనా మహోన్నతడుగు తండ్రి సర్వోన్నతడుగు దేవ మీకు కృతజ్ఞతలైనా ఈ యొక్క గడిషణ కాపాడి సురక్షితంగా మమ్మల్ని అందరి ఇంతవరకు మమ్మల్ని స్థిరపరిసినందుకు మీ వందనాలు తండ్రి అనేక పర్యాలు మీరు మళ్ళీ ఏ రీతిగా మీకు అంగీకారంగా జీవించాలలో మీరు బయలుపరుస్తున్నారు తండ్రి మోసపోకుండా ఎవరిని ఎవరు జాగ్రత్తగా చెప్తున్నారు ప్రభా అవును ప్రభావ మేము ఉంటుంది మోసపరగిన కాలంలో ఈ యొక్క కాలంలో మేము ఎట్లా జీవించాలని మీరు మాత్రం మాట్లాడారనైనా జాగ్రత్తగా లేఖనాలను పరిశోధించాలా ప్రతి ఒక్కరూ లేఖనలు పరిశోధించిన వాళ్ళే బైబిల్ అంతట్లో పౌలు విశేషంగా లేఖనాలను పరిశోధించాడు ప్రభు ధాన్యాలు విశేషంగా లేఖాలు పరిశోధించండి ప్రభావ దేవ జన్లందరూ ప్రభావ లేఖనాలు పరిశోధించినారు ప్రభావ కాబట్టి వాక్యం పట్ల ఎక్కువ ప్రాధాన్యత కలిగి మేము ముందు లాగ్న సేపడండి మేము ప్రకటించినప్పుడు జాగ్రత్తగా ప్రకటించాలని హెచ్చరించారు ప్రభా మనుషులు తను మళ్ళీ మాతటు కాదు వాక్యం పట్ల మీ పట్ల ఆకర్షిపడాలా వాక్యానికి తగ్గినట్లు వాళ్ళు వారి జీతాలు మీకు సమర్పించుకోవాలా అటువంటి జీవన విధానాన్ని మనం అనుగ్రించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ముఖ్యంగా ప్రభావ మేము ఉంటున్న కాలం బహు విషయ కాలం తండ్రి శ్రమల కాలం ఏ రీతిగా జీవించాలలో మీరే మాకు మార్గం దయించండి ప్రభావ ప్రతి విషయంలో ముఖ్యంగా ఉద్యోగ స్థలల్లో కుటుంబ స్థలాలలో తనమల్ని సాంఘిక జీవన విధానాలలో మీరే తన మళ్ళీ మా విజయం అనుగరించండి ప్రతి చీకటి దురాత్మంతకార శక్తి అనే సార్ పంపించండి ప్రభావ ప్రభావ మళ్ళీ రాత్రి సాయంత్రం సనం సరస్తిగా మరోసారి మిమ్మల్ని నడిపించమని ఏనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి స్తోత్రం ప్రభా పరిశుద్ధుల గొప్పదేవా సర్వశక్తి మంత్రానికి వాళ్ళనిసయ అబ్రహాకోల గొప్పదేవా నిన్న నేను నిరంతరం ఏకరీదుకున్న దేవ మహాగణ మహోన్నతుడు సర్వాధికారి నీకే స్థుతుల సోతలు అర్పించడం అయినా గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా సురక్షితంగా కాపాడైనా మీ కృపలో భద్రపచుకుందైనా నీ కృపలో ఎక్కడ కృప నేస్త మమ్మల్ని నిలబెట్టుకున్న గొప్ప దేవ కృపాసత్యత్యత్యత్యత్యత సంపూర్ణ జీవం గల తండ్రి నీకే స్థుతులు సోతోలు అర్పించుకుందైనా నీకు మధ్య ఘనస్థంలో ప్రభావ నీకు స్వరంగిన ధనత నిర్మ కనుగరించినారు నేను శుతించ భాగ్యం నిర్మ కనుగరించిన దగ్గరంత నిర్మాత సహాయకులు ఉన్న ప్రభావ నీకు వందనిసయ్య నీకే కృతజ్ఞతలు అర్పించుకుందన్న సమస్త గణతం మా ప్రభావంలో మహాతీయ మహేశ్వరం మీకు యుగంలో నీకే కడువంగా కాహాలయ్య మా ప్రభున తండ్రి వాకింద నిర్మాతలు మాట్లాడిన ప్రభావ అనేకమైన అబద్ధ బోధకులు బయలుదేరినన్నారు ప్రభావ ప్రతి ఆత్మ నమ్మక ఆత్మల ఆత్మలో దీవించి కాదు పరీక్షించమన్నారు కాబట్టి ఇది పరీక్షించే టైం ప్రభావ ఎందుకంటే ప్రభావ తను ఎంత భయంకరమైన కాలంలో ఉన్నా మూసపోయే కాలంలో మేము ఉంటున్నాం మోసం ఏ రీతి వస్తుందో ప్రతి దశలో మీరు మేము హెచ్చరిస్తున్నారు ప్రభావ నీకు వందాలి అయ్యా ప్రతి దశలో మేము జాగ్రత్తగా జీవించాలా పరిశుద్ధంగా జీవించాలా ప్రభా నా తన ఇసు ప్రభా తి నీకు వందలిస ప్రభా ప్రతి ఒక్కరు ప్రవణ తండ్రి మీరు ఆకుడు సిద్ధపడాలా అన్ని కొన్ని మీరు సిద్ధపచ్చాలి ప్రభావ ఆయన ఈసూ ప్రవణ తల్లి సైతం బంధకాల అందరినీ ప్రభావించి ఎంత కాలంలో ప్రభావ ఈ శ్రమల కాలంలో మిమ్మల్ని ఎందుకు కాపడారంటే ప్రవా ఓ పని కొరకు ప్రభావం మిమ్మల్ని కాపాడన ప్రవా లేకుంటే ప్రభావ ఇది మేము ఎంతోమంది చూడలేకపోయినారు ప్రభావా కేవలం అది మీరు కృపనే అయినా కాబట్టి ఎందు నిమిత్తమే ప్రభావం మమ్మల్ని కాపాడుకున్నారు ప్రభావా పని కొరకు మీరు మమ్మల్ని తయారు ప్రతి దశలో ప్రభావం ఎక్కడ అవకాశం ఉన్నా కానీ అక్కడ మేము మీ వాక్యం ప్రకటించాలా అన్ని దీని విషయంలో కానీ ప్రభావ తన ఇసు ప్రభావం ఎంకూడమేయకుండా ముందుకు పోయిడలేదు హ రాక ప్రభావ సమీప ఉంది ప్రభావ ఇస్తా తల్లి నీకు చలిస్తాను సాధ్యమైతే ఏర్పచుని సైతం మోసగిస్తాడు కాబట్టి వాళ్ళు ఏ రీతిగా మోసగించడం ప్రభావ ఏర్పచని సైతం ప్రభావాడికి అవకాశం ఇస్తూ మోసపచ్చే మోసపరచలేదు ప్రభావానికి జాగ్రత్తగా జీవించాలా మాకు దృఢ విశ్వాసాన్ని అంతవరకు నేను గట్టిగా పట్టుకోవాలా అంతవరకు సహించే రక్షించబడి అన్నారు కాబట్టి ప్రభావ చివరి వరకు మీ రక్షణ ప్రాణాలకు నిలబడాలి అన్ని కొన్ని వేదిక నిలబెట్టాలంటే సేవ జీవితాలు నడిపించండి ప్రభావ పరిశుద్ధులకు తల్లి నీకు వన్నాలు ఇస్తా గొప్ప దశలో విధేత కలిగిన జీవించాలని ఇసు ప్రభావ మీకు అంగీకరంగా ఏదా హృదయం కలిగే ప్రభావా నిర్మల మీద మీ ఊటకంతో స్నానం చేయబడి ఉండాలా వాళ్ళు ఇంకేమైనా ఆశకరం ఉంటే ప్రభుత్వ చూపించిన ప్రభావాన్ని ఒప్పుకుని విడిచిపెట్టాలా మీకు కనికరమే పొందాలి మీ కుల మీద జీవించాలి తండ్రి ఏదాంత పశువుతో ప్రభావలిగి ప్రీతికరమైన సేవలను చేయాలని సాయపడి మీకు నూతనమైన పశురాత్మ అభిషేకంగా నడిపించని ప్రభావ తన ఏ రీతిలో మేము జీవించాలా నాన్న మీరే మార్గం సరలించండి ఓ ప్రభావ మీ పర్వక జ్ఞానం కనుగరించండి మనుషులతో ఏ రీతి సంభాషించాలా రీతిగా ప్రభావ మీ వాక్యం ప్రకటించి చెత్త నడిపించాల అలాంటి జ్ఞాన వివేకంగా ఆత్మను మాకు అందరు కనుగించడం ఆదిష్టం అయిన గొప్ప దేవ మీరు అక్కడ తొలగింది ప్రతి సూచన మా కాలంలో నెరవేర్తాను కాబట్టి నేను లేఖనాల పరిశీలించాలా ఓ ప్రభ ప్రతి దశలో ప్రభావ వాక్యం ఎక్కువ సమయం గడపాల ప్రవా ప్రార్డంలో గడపాలా వాక్యములు గడపాల ప్రతి ప్రభావ లేఖలను పరిశీలించాల ప్రభావా పెద్ద బోధకల్లో ఉంచే వాళ్ళందరినీ ప్రభావ మీ సత్యమైన మార్గంలో నడిపించాలా అలాంటి సేవా నడిపించండి గొప్ప దేవానికి వనాలి సయ్యా ప్రతి దశలో ప్రభావ మీ జాగ్రత్తగా జీవించాలా ఓ దేవతి దేవ అన్నికులు ప్రేమ చల్లారిపోద్దన్నారు కాబట్టి మేము రీతి ఉండకుండా మీరు సహాయపడండినైనా ఓ దేవ ప్రతి దశలో ప్రభావి మమ్మల్ని చేస్తున్నారా నీకు వన్వా ఆ కలవరి శిల్లు మీరు ప్రేమను చివరి వరకు ఆ ప్రేమను నిలిచి ఉండాలా ప్రభావా ప్రేమలకు అనేక నడిపించాలా మీ ప్రేమను చూపించాల కలవరి అనేకుల కొరకు ప్రేమ త్యాగాన్ని అశివన్న మీ సకలను ప్రకటించాల అనేకులు శిష్యులు చేయాల రక్షణ తీసుకుని రావాలా ప్రభావా సేవలు నడిపించండి ప్రదర్శించిన అందరినీ ఆస్వాదించింది నూతనంగా అభిషేకించండి వాళ్ళ పరిచయలు మీ దీనించి ఆస్వాదించండి ప్రభావి మీ ప్రొటెక్షన్ మీ కాదు అనుగ్రహించిన ప్రభావ వరస్ బాధితులందరినీ ఆ కలవరి శిల్లలో మీకు పొందిన గాయాల స్వస్థతుంది ప్రభావా ప్రతి బిడుగు స్వస్థతను ప్రకటిస్తున్నాం మన ఈశ్వరిస్తున్న ప్రభావ మీరు స్వస్థపించే మహిమందండి గొప్ప దేవ ఈస ప్ర మీకు దిగులు పెరుగు ఆస్వాదించండి నూతనంగా ఇంకా అనేకమైన రాష్ట్రాల మర్మాలు బయలుపరచని ప్రభావా చోటు మీ కొరకు పెట్టుకోండి మీకు నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాల నూతన అనేక ప్రవర్ రక్షణ నడిపించాలని మీ బలమైన సాధనలు వాడుకోండి తన కుటుంబులందరి మీరు ఆశ్రయించండి ఆయన ఇసు ప్రవర్తండి గొప్ప దేవానికి వంద అనిసా సమస్య ముట్టం మంచి ఆర్గం దండి ఇంకా మీ సముచితమైన జ్ఞానం చేతి నింపు మీ అనేక మంది విషయాలు అన్న ధర ఇంకా అనేక విషయాలు నాకు బయలుపరచండి నా తన ఇసు ప్రభావ యుగత మీద మీ ఉన్న ఇస్తు చివరికి వచ్చేసిన ప్రభావా దశలో మా పిలుపు మా మరి జాగ్రత్త ఎన్నో వాక్యాల ధర మీ విశ్వాసాన్ని బలపరిచినట్టు ఆ తన్ని మీకు వంద మీ సత్యంలో మమ్మల్ని సేపర్చుకున్నందుకు నీకు వంద అనేసి ప్రభావ అన్ను బలపచ్చు ఇంకో ప్రభావా అనేక నా తన్ని మీకు వంద అని ఆయన కుటుంబ చోట మీ అగ్నికరించేదైనా ఇద్దరు బిడ్డల దీవించండి పర్వకు జ్ఞానం చేతి ప్రతి చోటు మీకు సాశ్స్ మంచిగా రై చేయాలని బల వాడుకోండి అందుకు మంచి ఆరోగ్యం ఉద్యోగ స్థానంలో ప్రతి దశలో ప్రతి ప్రాంతంలో ప్రతి స్థాల్లో ప్రభావ సమస్త ప్రవర్తన ప్రభావ తను తోడు బలపచ్చండి ప్రతి ఆటంకాలు కుట్టివేని ప్రభావాతని మీరు గొప్ప విజయం తెచ్చేయండి నాది ఏమన్నా ప్రభావం బంధువులందరూ కూడా ప్రభావ ఇంకా ఆత్మహత్య మీరు మీరు మీ నడిపించంత ఆదమైన కేవికను ప్రజలు చేస్తున్న ఎంతమంది పాల్గొన్నారు అందరినీ మీరు ఆస్వాదించిన నూతన అభిషేకించండి ప్రభావా మీరు బలపచ్చని ప్రభావ మీ కృపల మరోసారి జ్ఞాపకం చేసుకున్నాను మీ కృప జండి నూతనంగా అభిషేకించండి మంచి ఆరోగ్యం ప్రేదించండి ప్రతి అనారోగ్యాన్ని కుట్టివేని ప్రభావ తన కుటుంబంలో ప్రతి సమస్యలను చేసుకున్న గద్దిపెట్టుకోవాలి ప్రభావ అయినా గిరి సంపూర్ణ విడుదల దయచేసి ఆ కుటుంబం పందచేసే నడిపించి మీ కృప సాండి కృపచితంలో బలపచ్చ మీ స్థలాలన్నింటిలో మా సాయకులు నడిపించండి మీరు అక్కడ తొలిగింది ప్రభావ మీ సిద్ధపడాలా నీకు నీ సిద్ధపచ్చాలా అలాంటి సేవ చేస్తాను నడిపించి మీరు ఆకే సిద్ధపచ్చుకోమాను త్వరలో రాన్న ఏసో క్రీస్తు పరిస్థితి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రేమగల మాపర్లోకి వచ్చింది పశుద్రే దేవ ఏసా నాయన రక్షక మేమందరం కొడుకుని ప్రార్థన చేయడానికి అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి వందనములు స్తోత్రం వేసా ప్రభు నాయన రక్షకం ఏమైతే అల్పులము భాగ్యులము దీన్లం వేసాయా అయినప్పటికీ ఇటువంటి కష్ట సమయంలో మమ్మల్ని మీరెక్కల చాటున భద్రపరుస్తున్నందుకు వందనములు స్తోత్రములు వేసాయా ప్రభు నాయన రక్షక ఇంకా ప్రభు ఎంతో మంది అనారోగ్యాలతో బాధలతో చాలా బాధపడుతున్నారు ఏస వారిని అందరినీ కాపాడండిసయ టైమోన్ బ్రదర్ గారి బాబు గురించి కూడా ప్రే చేసినాం ఎంతో చిన్న బేబీ ఏసయా ప్రభా ఆ ఆక్సిజన్ సాచురేషన్స్ అన్ని ఇంప్రూవ్ అయ్యి నార్మల్ అవలాగునా అనుగ్రహించండిసయా ప్రభా నాయన రక్షక మేము నిజమైన క్రీస్తు రాయబారులము క్రీస్తును ఫాలో చేసేవారిగా ప్రభా మా నడవడికలో ఏదైనా తప్పు మమ్మల్ని గద్దించి మేము సత్యమార్గం నడువులాగునా అనుగ్రహించండి సయ ఈ గ్రూప్ లో ఉన్న మీరే కాచి కాపాడి దీవించి ఆశ్రవదించండి సయ ప్రభానాయణ రక్షక అనాథలకు నిరాశ్రయుల కోసము ఆ విధవరాళ్ళ కోసము చిన్నపిల్లల కోసము ప్రే చేస్తున్నాం ఫుడ్ షెల్టర్ క్లోదింగ్ అనుగ్రహించండి కరోనా అయితే థర్డ్ వేవ్ వస్తుంది ప్రిడిక్ట్ చేస్తున్నారు ఆయన ఆ ప్రిడిక్ మీరే కొట్టివేయగల శక్తి ఉన్న దేవుడు ఏసాఐ ప్రభా నాయన రక్షక ఈ థర్డ్ వేవ్ రాకుండా ఉండేలాగునా మీరే దయచేయండి సైఎ ప్రభా నాయన రక్షక అందరినీ మీ రెక్కల చార్న విశ్వసిస్తూ ప్రభా ఉద్యోగం లెక్స్ ఎంతో మంది సఫర్ అవుతున్నారు మంచి జాబ్స్ అనుగ్రహిస్తారని రైతులకు కావాల్సిన న్యాయాన్ని చేకూరుస్తారని విశ్వసిస్తూ ఈ కొద్ది నమ్మలు క్రీస్తు చేస్తున్నామం పెద్ద పాప నేడుకునామం బట్టి రాజా మీటింగ్ లో ఆదాయంతా మీరు వాయించిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభా ఏసే మైమున్నత దేవా కృపా మైడ ప్రభా మళ్ళీ మీరు వాక్యం చేత మాట్లాడిన విధానం బట్టి కూడా మీకు వందనాలు ప్రభా దేవ అందరి హృదయాలలో మీ యొక్క వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు దయచేసి మీరు తోడుగా నీడగా ఉండి ప్రభా అందరికీ మీ యొక్క ఆత్మ నడిపింపు చేత నడిపించండి ప్రభా ఈ అంత్య దినాలలో మేము పరిశుద్ధంగా జీవించి అనేకులను ప్రభు మీ తట్టుకు నడిపిస్తూ ప్రభువ వాళ్ళందరినీ కూడా ప్రభావం మీకు మీ కొరక వాళ్ళ జీవితాలను సమర్పించుకునే ప్రభా జ్ఞానాన్ని వారికి దయచేసి ప్రభా మమ్మల్ని కూడా మీరు మీరు మహింపొందామని ఏ సుక్రహిస్తున్నామో మనం ప్రార్థన చేస్తున్నాం తండ్రి మన ప్రవైన క్రీస్తు కృపా సంబంధ నాటిం మనందరికీ సదాకాలంతో అయినది కాక ఆ మెయిన్ అనలియ ప్రైజ్ లాడారు